ప్రార్థన చేస్తున్నాయి పరిశుధ్రవ తండ్రి మీకు వదనాలు నైనా సర్వనతుడా సమస్త సృష్టికి మూలకర మా తండ్రి మీకెంతో వదనాలు ప్రవ్వా నైనా ఈ దినమంతా మీ యొక్క సాయం చేత నడిపించిన సురక్షితంగా మీ యొక్క సన్నిధి నడిపించిన ప్రభు ఇక్కడ మీరున్నారని మేము విశ్వసిస్తున్నాం తండ్రి మా మధ్యలో మీరున్నందుకు మీకెంతో వదనాలు తండ్రి మీ యొక్క నూతనమైన అభిషేకాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకెంతో వదనాలు ప్రతి దశలో మీరే మాకు సహాయకులు కూడా నడిపిస్తున్నందుకు మీకెంతో వదనాలు ప్రవ్వా మీ యొక్క సాయంత్రం సాధన ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము ఎంతగానో ఆసక్తితో వచ్చినాం ప్రవ్వా మా తను మాట్లాడండి మా జీవితాలు సరిచేయండి ప్రవ్వా మీకు ఆయాసకరంగా ఏమన్నా మాలో ఉంటే చూపించండి తండ్రి దాన్ని తొలగించుకోవాలా ప్రవ్వా మీ యొక్క కరికరం మీ కృపల మేము జీవించాలా ప్రవ్వా అటువంటి కృప భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం ప్రవ్వా కొన్ని వారాల నుంచి మేము ఇక్కడ బోరల తీర్పు అన్న అంశం గురించి మేము ధ్యానిస్తుండగా మీరే మాకు సహాయకులుగా ఉండాలని మేము విసేజిస్తున్నాం తండ్రి ఇవి అన్ని మీరిచ్చినయే ప్రవ్వా ప్రతి వాక్యము మీరిచ్చిందే ప్రవ్వ మనుషుల తలంపులకి ఓ ప్రవ్వా మేము చోటు ఇవ్వడానికి వీల్లేదు ఎందుకంటే ప్రవ్వ మీ తలంపులు మా తలంపుల కంటే ఎంతో ఉన్నతమైనవి ప్రవ్వ కాబట్టి మేము మీ తలంపులకు చోటిచ్చేలాగానే సాయంత్రం సమయం సాయపడమని ప్రార్థిస్తున్నాం విని గ్రహించి దాన్ని జీర్ణం తీసుకోవాలా అనుభవపూర్వకంగా మేము అనేకులకి వీటిని ప్రకటించాలా అటువంటి ప్రకటించే సేవా జీవితంలో నడిపించి మీరే మహిమ నొందమని ఏసుక్రీస్తు పరిషత్ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెలియా సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూసి తర్వాత బూరల తీర్పుకు సంబంధించిన వాక్యంలోకి వెళ్ళిపోతాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ప్రభు మనకు విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అనేక పర్యాయాలు తిరిగి తిరిగి పాతవి గతించిన సమస్తం క్రొత్తవైనవి కాబట్టి సమస్తము క్రొత్తవైన అన్నప్పుడు అది ఆత్మీయమైంది పాతది శరీరకమైనది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా పాతది శారీరకమైంది అయితే పాపపుతో పాపపు జీవంతో కూడింది పాపంతో కూడింది కాబట్టి పాతది శారీరకమైంది పాపంతో కూడింది కాబట్టి కృతది రక్షింపబడ్డ జీవితానికి సాదృశ్యము ఆత్మీయమైన జీవితానికి సాదృశ్యం ఆత్మీయమైంది కాబట్టి వాక్యాన్ని మనం గానిస్తేప్పుడు ప్రభు మనకు చూపించిన విధానంగా వాటిని ఆత్మలో వెతుకోవడానికి ప్రయత్నించాల ఆత్మీయ లేయర్లో దాన్ని వెతకడానికి మనం ప్రయత్నించాలా శారీరకమైన లేయర్లో బతకడానికి ప్రయత్నిస్తే మోసపోతూ ఉంటాం క్రైస్తవ జీవితము ప్రపంచమంతటా ఈరోజు శారీరకంగానే చూస్తున్నాయి ప్రతి విషయాలని అందుకు ఇంకా శారీరకంగా తయారైపోతున్నారు ఏది ఆశిస్తావో అదే దొరుకుతుంది కదా చివరికి నువ్వు శారీరకమైన వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటే శారీరకంగా తయారైపోతావు అందుకే గలతిల రాసిన పత్రికలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ఓ అవివేకులైన గలతిలారా మీరు ఆత్మలో జన్మించి శరీరంలో పరిపక్వం చెందుతారా ఆత్మలో జన్మించిన వాడు ఆత్మలోనే పరిపక్వం చెందాలంటే ఆత్మలో సంపూర్తికి ఎదగాల సంపూర్ణ స్థితికి ఎదగాల కాబట్టి మనము తీర్మానించుకున్నాం ఆత్మలో సంపూర్ణంగా ఎదగడానికి గణేష్ కాబట్టి సమేతల గ్రంథము ఇరవై అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తేపుడు ఈ ఈ ప్రిన్సిపల్ని మనం గుర్తుపెట్టుకోవాలా అంటే ఈ యొక్క విధానం ఏందా విధానం ఆత్మీయమైన విధానం ప్రకృతి సహజంగా ఈ లోకస్తులు చూస్తూ ఉంటారు ఎందుకంటే ఖండించండి దేవుడు మనసు ఇచ్చేడు తెలివిచ్చేండు చదివిచ్చేడు ఈ మాడన్ ఎడ్యుకేషన్ ను మనల్ని ఇంకా శారీరకంగా తయారు చేస్తుంది కానీ మనము ప్రతి దశలో ఆత్మీయ నేత్రములతోనే చూడడానికి ప్రయత్నించాలి అందుకు ప్రవ్వా నాకు ఆ నేత్రాన్ని అనుగ్రహించు నా ఆత్మీయ నేత్రాన్ని విప్పు ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అవసరం లేకపోతే మనం ఇవి ఎప్పుడు చూడలేము మన కాలంలో ముగించుకోకముందు వీటన్నిటిని మనం చూడాలి చూసినా వాడే దిండి ఇక్కడ మీకు చూపిస్తాం వాక్యం చూడండి కాబట్టి ఇరవై రెండవ అధ్యాయంలో కొన్ని వాక్యాలు మనం చూసుకున్నాక తిరిగి మనం ప్రకటన గ్రంథంలోని వాక్యాలకు వెళ్ళిపోతాం చూడండి ఇరవై అధ్యాయం గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు వెండి బంగారంల కంటే దయా యు కోరదగినవి కాబట్టి గొప్ప ఐశ్వర్యము ప్రకృతి సహజంగా అయితే మంచి పేరు ఆత్మీయమై ఎందుకంటే ఐశ్వర్యాన్ని సంపాదించుకోవద్దు ప్రభు మనకి ఎన్నిసార్లు జ్ఞాపం చేస్తారు కదా వాక్యాలలో మనం చూస్తాం అతే సార్త పాదాద్యాలు ఎంతగానో విశదీకరించి చూపిస్తారు దేవుడు మనకి కాబట్టి గొప్ప ఐశ్వర్యం సంపాదించడం ఈ లోకస్లో అందరు కానీ మంచి పేరు సంపాదించుకోవడం చాలా ముఖ్యమైనది అంటున్నాడు మళ్ళీ మంచి పేరంటే ఈ లోకంలో మంచి పేరా అది ఆత్మీయమైంది మంచి పేరు అంటే ఇబ్బంది మంచి మంచిది మంచి భక్తి పరులు అది కాదు ఆయన నుంచి పొందుకోవాలి బలా నమ్మకమైన మంచి దాసుడా అన్న బిరుదు మనం పొందుకోవాల కాబట్టి అది ఆత్మీయమే కాబట్టి ఈ లోకంలో మనము ఐశ్వర్యం కొరకు ప్రయాస పడితే ఆ పోరు పోగొట్టుకుంటాం మంచి పేరు పోగొట్టుకుంటాం అంటే బలా మంచి దాసుడా అంటే మంచి సేవకుడా మంచి సేవకురాలా అన్న బిరుదు మనం పోగొట్టుకోకుండా ఉండాలంటే ఈ వాక్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి కాబట్టి వెండి బంగారంల కంటే ఆయన దయ మనం కోరుకోవాలా ప్రవ్వా నాకు ఇది నాకు అది నాకు ఇది నాకు అది అనే కదా ప్రార్థన చేయవచ్చు కానీ ఎవడున్నట్టన్స్ ప్రవ్వా నీ కనికరము నీ దయ నాయకు ప్రవ్వా ఆయన కనికరము ఆయన దయ మనలో ఉంది రక్షణ అనుభవంలో మనం ఉండగలం చివరి వరకు అంతవరకు సహించగలం కాబట్టి ఇక్కడ అదే వాక్యాలు చూపిస్తాడు తర్వాత చూడండి మూడవ వర్షంలో ఐశ్వర్యవంతులను దరిద్రులను కలిసి కలిసి ఉందురు నీ ఎప్పటికుంటారు శాశ్వతంగా ఆయన వచ్చేంత వరకు ఉంటారు వీళ్ళిద్దరు కదా వారందరినీ కలగజేసిన వాడు యహోవాయ కాబట్టి ఐశ్వర్యవంతులు ఉంటారు పేదవాళ్ళు కూడా ఉంటారు శాశ్వతంగా ఎందుకు ఉంటారు విషయమే మనం అర్థం చేసుకోవాలి ఆయన ఎందుకు ఆ రీతిగా తయారు చేసేది ఎందుకు ఆ రీతిగా తయారు చేసింది చూడండి ఐశ్వర్యవంతుల్ని తయారు చేసేది కూడా మన ప్రభే దరిద్ర దిశలో పెట్టింది కూడా ఆయననే కానీ ఎప్పుడైతే దరిద్రత దశ నుంచి నిన్ను ఐశ్వర్యవంతంగా చేస్తావో నువ్వు దరిద్రతని మర్చిపోవద్దు అని చెప్పడానికి ఒకటి నంబర్ వన్ తర్వాత ఐశ్వర్యవంతునిగా నువ్వు ఉన్నందుకు దరిద్రుని గురించి మర్చిపోవద్దు అనేది నంబర్ టూ దరిద్రుని ఆదరించడము ఐశ్వర్యవంతునికి కావాల్సిన ముఖ్యమైన గుణగణం ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యవంతుడు అయితేనే ఉంటాడు అది రాంగ్ కాబట్టి ఈ విషయం ఇక్కడ జ్ఞాపకం చేపడుతుంది చూడండి వారిని అందరినీ కలిగజీసిన వాడు ఆయననే పరీక్షిస్తూ విషయం తర్వాత బుద్ధిమంతుడు అపాయం వచ్చేట చూచి దాగును కాబట్టి ఇది చాలా ముఖ్యమైనది ఈరోజు మనం బోరల తీర్పుకు సంబంధించిన వాక్యాన్ని ధ్యానిస్తేపుడు ఈ వాక్యం చాలా దృష్టిలో పెట్టుకోవాలి బుద్ధిమంతుడు అపాయం వచ్చేట చూచి దాగును అంటే ప్రకృతి సహజంగా పరిగెత్తిపోయేది కాదు ఇది వాక్యం అక్కడ నుంచి ఏదో ఉపద్రం వస్తుంటే నువ్వు తప్పించుకొని తుఫాను వస్తుంటే తప్పించుకొని పోయేది కాదు దానికి సంబంధించిన విషయం కానీ కాదు ఈ ఎటువంటి అపాయం అన్న విషయం అర్థం చేసుకోవాలా ఈ లోకస్తులు ఎవరు గుర్తెరగని అపాయం ఇది ఈ రోజు ఎవరు చూడలేని అపాయం అది శ్రమల కాలం మహాశ్రమలకు సంబంధించిన వాక్యం అది కాబట్టి బుద్ధిమంతులు వాటిని గ్రహించి తప్పించుకుంటారు బుద్ధి దాంట్లో ఇరిగిపోతారు ఆ విషయమే ఈరోజు మనం దూరంగా చూడబోతున్నాం కాబట్టి ఈ వాక్యం అర్థమవుతే నేను మీకు ఈరోజు చూపించే వాక్యం ఇంకా తేటగా అర్థమవుతుంది ఇది అందుకే ఓల్డ్ టెస్టిమెంట్ లో మనకు ఒక బేసిక్స్ నేర్పిస్తున్నాడు దేవుడు బేసిక్స్ తర్వాత అడ్వాన్స్ గా నేర్చుకోడానికి ఇది స్టెప్ అన్నట్టు తర్వాత చూడండి జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడదురు జ్ఞానము లేకపోతే ఆపదలలో చిక్కిపోదరంట చిక్కుంటారంట కాబట్టి ఏది ఆపద ఏది అపాయం అనేది వీళ్ళకి తెలియదు కానీ బుద్ధిమంతులకు మట్టు అది తెలుస్తుందట కాబట్టి నువ్వు బుద్ధిమంతులుగా బుద్ధిమంతురాలుగా ఉంటే వీటిని గ్రహించగలవు ఈ లోకం మీదకి రాబోతున్న ఉపద్రవం ఏది నువ్వు చూడగలవు యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట ప్రతిఫలం కాబట్టి వినయ భయభక్తులు కలిగిన వాళ్ళు ఆయనంటూ భయభక్తులు కలిగి ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపనం తర్వాత చూడండి ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును దేని వలన కలుగును ఆయన ఇస్తాడు అన్నాడు ఐశ్వర్యం ఇస్తానడు ఘనత ఇస్తానడు జీవం ఇస్తానడు అంటే ఈ లోకంలో జీవించడం కొరకు ఐశ్వర్యం అవసరము ఆయన ఉన్నత స్థితికి లేవనైస్తాడు వెంట మీద నుంచి ఉన్నత స్థితికి లేవతాడు ఘనత ఇస్తాడు మీ తర్వాత జీవం జీవం నిత్య జీవం ఇస్తాడు మనకి కాబట్టి నువ్వు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినంత కాలము దయా నుండి జీవించినంత కాలము వినయమును ఆయన నీకు అనుగ్రహించండి ప్రతిఫలముగా దాని తర్వాత వినయాన్ని నువ్వు స్వీకరించినప్పుడు తగ్గింపు జీవితాన్ని స్వీకరించినప్పుడు నీకు ఐశ్వర్యం ఇస్తాడు ఘనత ఇస్తాడు దాని తర్వాత నిత్య జీవం నీకు ఇస్తాడు దాని తర్వాత చూడండి ఇప్పుడు ఇది నీకు ఇంకా బాగా అర్థం కావాలి ఇక్కడి నుంచి ఎందుకంటే ఇవన్నీ చిహ్న చెప్పబడ్డ వాక్యాన్ని ఆ రోజుల భక్తులు రాసినప్పుడు బహుశా వాళ్ళకి అర్థమైనవి కావో మనకు తెలియదు ఆ రోజు పరశురాత్మ దేవుడు వారికి వాటిని రిలీజ్ చేసినా అర్థాలు మనకు తెలియదు కానీ వాళ్ళు ఏ రీతి అర్థం చేస్తారు మనకి ప్రవేశం లేదు కానీ ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యం అనుగ్రహించబడ్డప్పుడు నువ్వు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకున్నావా లేదనేది పరిశీలించుకోవాలా కాబట్టి దాని కొరకు మన ప్రార్థన ప్రభావీటిని సరిగా అర్థం చేసుకోవాలా దాని కొరకు తగిన మార్గం నాకు దయచేయి నపుంసకుడైన యుద్ధోపియుడు ఆ ఆ రథం మీద వెళ్తాపుడు ఫిలిప్తో మాట్లాడుతున్నాడు ఫిలిపు రథం ఎట్లా పరిగెత్తున్నాడు ఎంతమంది తెలుసు ఫిలిప్ కి ఎవరు బయలుపరిచారు విషయం దేవుడు ఎట్లా బయలుపరిచాడు దేవుని ఆత్మ ప్రేరేపించిందా ఇంకేదైనా రూపకంగా దర్శన రూపకంగా వచ్చిందా ఆత్మలో బయల్పరచబడింది కానీ కదా చూడండి దూత బయల్పరిచిందని హా దాని తర్వాత అననీయ అనే భక్తుడు ఉంటాడు కదా ఆయన బాప్ సౌలికి బాప్సం ఇచ్చినవాడు పౌలు అని పేరు పేరు మార్చిన వాడు ఆయనకి ఎట్లా బయలుపరచబడి దూతన్ని కాబట్టి అర్థం చేసుకోండి మీరు దూతల ద్వారా దేవుడు బయలుపరుస్తా ఉంటాడు ప్రజాగ్రంథం దూత ద్వారా బయలుపరచండి కదా బాప్తిజం ఇచ్చే వ్యూహానికి దూత మాట్లాడుతున్నాడు పక్క నుండి ఈ విషయం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి కానీ ఒక ప్రాబ్లం ఉంది ఈరోజు ప్రపంచమంత సేవకులు నాకు ఎప్పుడొక దూత వచ్చింది లోబడి పక్కన అన్ని బయల్పరుస్తా ఉంటాడు అని చెప్తున్న ప్రవాస వాక్యాలు బయలుదేరినాయి అక్కడ మనం కొంత కేర్ఫుల్ కూడా ఇది మన ప్రభు కాదా మన మన ప్రభు పంపించిన దూతన కాదా అని పరిశీలించే బాధ్యత నీది అందుకు నీకు వివేచనవరం అవసరం బెలియర్లకు వివేచనవరం వాళ్ళు జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించిన వాక్యాలను గుడ్డిగా స్వీకరించలేదు బుద్ధి లేని వాళ్ళు గుడ్డిగా స్వీకరిస్తారు బుద్ధిమంతులు జాగ్రత్తగా పరిశీలిస్తారు అది అపాయం కదా నువ్వు పోయి దాంట్లో చిక్కబడుతున్నావు ఆ బోధలో చిక్కబడుతున్నావు వాటిని నువ్వు ఆ రీతిగా చిక్కపడకుండా అంటే జాగ్రత్తగా పరిశీలించాలా ఇప్పుడు రెండు ఐదో వర్షంలో ముండ్లును మార్గంలో ఉన్నవి ఇవి మూడు గుంపులు ముండ్లు ఉరులు మూర్ఖులు మూర్ఖులు అంటే కూడా బుద్ధి వారు అని అర్థం మూర్ఖులు బుద్ధి వారు వాళ్ళకి ఏం చేరుతుందంట ముండ్లు ఉరులు వాళ్ళ మార్గంలో ఉంటాయంట అంటే వాళ్ళు ఎక్కడ పోతున్నా ములు ఉరులు ఉరు అంటే తెలుసు కదా ఉరులు అంటే ఒక రకమైన అది వేస్తారు ఏంది మన వల టైప్ వల టైప్ ఉరులు అంటే వల టైప్ అది ఏ రూపకంగా నేను చిక్కించుకునే కొన్నిసార్లు ఆ అడవులల్లో పెడతారు ఆ ఏనుగులైన పట్టడానికి జంతులు పట్టడానికి ఉరులు పెడతారు ఇట్లా దాంట్లో కాలు పెట్టకుండా అది ఇట్లా పట్టేసుకుంటది అది దాన్ని ఉరి అంటారు అట్లా ఏ రూపకంగా చిక్కించుకునేదాన్ని ఉరులు అంటారు కాబట్టి నేను మీకు ఎన్నిసార్లు చూపించిన వాక్యము పోయిన వరకు మనం చూసినాం మొదటి బూరకు సంబంధించిన బోధల్లో వాళ్ళు ఏ రీతిగా చిక్కబడతారు వాళ్ళు ఏ రీతిగా పట్టబడతారు వాళ్ళని హంటింగ్ చేస్తారు వాళ్ళు వాళ్ళ వెంట వాళ్ళని వేటాడతారు అన్న విషయాన్ని మనం చూసినాం కాబట్టి ముండ్లు ఉరులు ముండ్లు అన్నప్పుడు ఎప్పుడు తేళ్లకు సాదృశ్యం మనం చూస్తాం ఎందుకంటే అది పొడిచేది ముండ్లు పొడు ముంలు మంటలేస్తాయి కొన్ని ముండ్లు పాయిజనర్స్ కూడా ఉంటాయి కాబట్టి అది తగిలినాయంటే కొంచెం సేపు అక్కడ మంట ఉంటుంది వాపు వస్తుంది ఎందుకంటే అక్కడ పాయిజన్ ఉంది కాబట్టి వాపు వచ్చేస్తే ఆటోమేటిక్గా కాబట్టి ముండ్లు ఉరులు ఉరులు మీరు అర్థం చేసుకోవాలి చిక్కించుకునేది అన్నట్టు సర్పము చిక్కించుకుంటుంది చిన్న జీవనది పట్టుకుంటుంది అది అది అది పట్టించుకున్నట్టు ఇంకా ఇవ్వకూడదు దాని నుంచి విడిపించుకోలేరు అన్నట్టు కాబట్టి సర్పంలకు సాదృశ్యం అది మార్గంలో ఉంది ఎవరి మార్గంలో బుద్ధి వారి మార్గంలో ఉంది బుద్ధి వాళ్ళు ఎవరు గొప్ప జనం సత్యం సగం అబద్ధం వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అక్కడ అద్భుతాలు జరుగుతుందంటే అక్కడ బాగా ఎదుగుతారు ఇక్కడ అద్భుతాలు జరుగుతున్నట్టు ఇక్కడ బాగా ఎత్తారు కొంతకాలం ఆ కొంతకాలం ఈ చర్చలో అట్లా రకరకాల చర్చలలో జరుగుతూ ఉంటారు వాళ్ళ గుణగలని బట్టి కూడా దేవుడు వాళ్ళని ఆ చర్చలకు పంపిస్తా ఎందుకంటే వాళ్ళు ఏర్పరచుకున్నారు కదా వాళ్ళ తీర్మానం సంబంధించినట్టు వాళ్ళ గుప్పలా ఉండిపోతారు శాశ్వతంగా కాబట్టి ఇక్కడ చెప్తుంది వాక్యం వాళ్ళ వాళ్ళ మార్గంలో వాటిని పెడతా దేవుడు కాబట్టి నీకు నిజంగా బుద్ధి ఉంటే వీటికి దొరకవు నువ్వు అపాయం ఈ వీటి నుంచి తప్పించుకుంటావు అని చెప్తుంది ఇక్కడ వాక్యం తర్వాత చూడండి తను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును నువ్వు దూరం వెళ్ళిపోలా మూడు గుంపుల నుంచి వాటికి దూరంగా ఉండాలా నీకు అర్థమవుతుందా ఆత్మీయమైన సత్యం దాని నుంచి నువ్వు దూరం ఉంటే దానికి పట్టిన దుస్థితి నీకు పట్టదు దాని నుంచి దానికి దగ్గరగా సహవాసం కలిగి ఉంటే దానికి పట్టిన దుస్థితి ఖచ్చితంగా నీకు పడుతుంది కొంచెం కష్టం అది వాక్యం చెప్పడం చాలా మంది మనల్ని ఆ రీతిగానే కించపర్చుంటారు బ్రదర్ మీరు ఏ చర్చ్కు పోకపోతే మళ్ళీ మీకు సహవాసమేది బ్రదర్ అంటే ఇది చర్చి కాదా ఇక్కడ మంగళవారం మనం కూర్చొని ఇక్కడ దేవుని ఆరాధిస్తలేమా ఇక్కడ బల్ల విరుస్తలేమా ఇది ఆరాధన కాదా ఇది సంఘం కాదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు అనానం కూడిటరు నేను ఉంటానన్నా లేదా అది చర్చి కాదా నీ దేహమే దేవుని ఆలయం అన్నప్పుడు కాబట్టి విశ్వాసుల సహవాసమే సంఘం కదా అది బీడింగ్కి సంబంధించింది కాదు అదొక పేరుకి సంబంధించింది కాదు తన్ను కాపాడుకున్నవాడు వాటికి దూరముగా ఉండును నువ్వు కాబట్టి నువ్వు తిరుమనించుకోవాలా సమర్థించుకుంటామా బ్రదర్ అక్కడి నుంచి పోతే నాకు బెనిఫిట్స్ ఉండవు బ్రదర్ అంటే నువ్వు ఇంకా శారీరకంగా తెరైన వాడు నువ్వు ఆయనలో చనిపోయిన వాడవైతే సమాధి చేయబడి ఆయనతో పాటు తిరిగి లేసిన నీకు ఆ బలహీనతలు ఉండవు ఆ కనెక్షన్స్ పెట్టుకోవు అంటే ఏదో లాభం పొందుదామని సమర్థించుకొని అబద్దంతో ఆశ్రయించినావు అంటే నువ్వు అబద్ధంతో నిబంధన చేసుకుంటున్నావు అంటే మరణంతో నిబంధన చేసుకుంటున్నావు కాబట్టి మనం మరణంతో నిబంధన చేసుకోవద్దు మనం ఆల్రెడీ మరణించిన వాళ్ళం అయితే ఇంకా మనకి మరణం మీద మరణానికి మన మీద అధికారం లేదని ఎన్ని వాక్యం కాబట్టి దాంతో ఎక్క పర్సన మనకి సమాసం లేదని ఈ వాక్యం జ్ఞాపం చేసింది మీరు ఎన్నిసార్లు ధ్యానించినా ఈ ట్వంటీ ఎయిత్ తగులుతూ ఉంటాయి వాక్యాలు కాబట్టి ఈ మూడు గుంపులు తేటగా కనిపిస్తున్నాయి వాటి నుంచి దూరంగా పోయేవాడే నాలుగవ గుంపు వాటి నుంచి దూరంగా ఉండేవాడే వాటి మార్గంలో లేనివాడే అపాయం నుంచి తప్పించుకొని వాడే బుద్ధిమంతుడే వీడే నాలుగవ గుంపు వాడు బయటనే ఉంటాడు ఈ మూడితో పాటు ముడిపడి ఉండడు అన్న విషయమే మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి కానీ దురదృష్టవశాత్తు బుద్ధి లేని వారు లేక మూర్ఖులు వాళ్ళ మార్గంలో ఉరి ఉందని కూడా గ్రహించలేసి అవుతున్నారు అందుకొరికే మనల్ని లేపుతున్నాడు వారికి చెప్పడానికి కోరిక ఈ వాక్యం బూరల తీర్పు అంతా గొప్పజనం గురించే కదా మనకి ఎన్ని సంబంధం ఎన్ని వారాల నుంచి ప్రభు జ్ఞాపనం చేస్తున్నాడు వాళ్ళ గురించే ఎందుకంటే తీర్పు దేవుని ఇంటి కాలం వచ్చి ఉన్నది అనేసి కేతు ప్రభు మనకు జ్ఞాపనం చేసినాడు కాబట్టి తీర్పు దేనికి బూరలు ఊదినప్పుడు తీర్పు ఆరంభం తీర్పు ఎవరికి లోకస్తులక లేక లోపలున్న వాణిక దేవుని ఇంటి వద్దనే ఆరంభం కావాలది ఫస్ట్ ఆరంభం అంటే బిగినింగ్ అంటం కదా ఇంగ్లీష్ లో అది ఫస్ట్ ఎక్కడ బిగినింగ్ అవుతుంది దాని తర్వాత ఎక్కడ కోతుంది కాబట్టి అది ఫస్ట్ ఆరంభం సంఘం దగ్గర కాబట్టి ఈ వాక్యాలన్నీ సంగానికి చెప్పబడి ఈ బూరల తీర్పు అంతా సంఘం గురించి చెప్పబడి హెచ్చరికలు ఇవన్నీ ఫైనల్ వార్నింగ్స్ అంటారు వీటిని ఈ ఫైనల్ వార్నింగ్స్ తర్వాత ఎవడు ఏమి చేయలేడు ఎవడి గుంపులో వాడే ఉండిపోతాడు అందుకే ప్రాణం చివరి వచ్చినప్పుడు మనం చూస్తాం చివరి భాగానికి పాపం చేయవాడు నీతిమంతుడు నీతి పరిశుద్ధుడు పరిశుద్ధంగానే ఉండండి పాపం చేయవాడు పాపమే చేస్తానే ఉండ అంటే ఇంకా మీరు టచ్ చేయద్దు అద ఎండింగ్ అన్నట్టు కాబట్టి ఈ బూరల తీర్పుకు సంబంధించిన విషయాలు ఏంటంటే ఈ వార్నింగ్స్ స్వీకరించకపోతే చివరికి ఎవడి గుంపులు వాడే ఉండిపోతాడు తెలియక మూడు గుంపులు తెలిసిన డబ్బు వాటి సహవాసంలో ఎట్టి పర్సెలు ఉండడానికి పిల్లది సమానపడడానికి పిల్లదు ముఖ్యంగా ఈ మంత్ చాలా డేంజరస్ మంత్ మనల్ని కూడా గుంజడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కదా వాళ్ళ సహవాసంలో కానీ కేర్ఫుల్గా ఉండాలా ఎంత జాగ్రత్తగా ఉంటారు ఎంత ఎంత త్వరగా తప్పించుకుంటారు దాని నుంచి మినీ క్రిస్మస్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు భయంకరంగా కొట్టేశారు ఈసారి మనకు ప్రభు కనీసం ఒక ఆరు సంవత్సరాల క్రితమే చూపించాడు ఖచ్చితంగా మేము మిమ్మల్ని తంతరనేసి ఆ తెల్లవారే కొంతమంది బ్రదర్స్ కి చార్నా పట్టుకుని కొట్టేశారు మళ్ళీ ఆ బ్రదర్స్ వినలేదు ఆ వాక్యం విన్నర్ వినిపై దెబ్బతిని వచ్చారు భయంకరంగా దెబ్బతిని వచ్చారు హాస్పిటలైజ్ చేరు కాబట్టి నేను మీకు ఈ విషయం ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తున్నా వాక్యాలు అన్నీ మన రాయబడ్డాయి బైబుల్ అంతా క్రైస్తవుల కొరకు రాయబడింది నువ్వు బుద్ధి తెచ్చుకోవడం కొరికి రాయబడింది నీ జీవితాన్ని సరి కొరకు రాయబడింది వాళ్ళ గురించి కాదు కాబట్టి నువ్వు వాళ్ళ జోలికి పోవద్దు పోయినవరకు చూసినావా లేదా మందిరానికి సంబంధించిన బోధలు యోహాను భక్తునికి కలిగిన దర్శనంలో దేవుడు చూపిస్తుండడు ఒక వ్యక్తికి కొలకర్ర ఇచ్చాడు మందిరాన్ని కొలమని ఆ కొలకర్రతో కొలుస్తున్నాడు మందిరాన్ని కొలిసినాక మందిరంలో ఉన్న వారిని లెక్క పెట్టుము అన్నాడు అన్నాడు లేదంటే ఎంతమంది ఎవడు సరిగా ఉన్నాడో లెక్కబెట్టు కొలత అంటే దానికి సంబంధించింది మట్టప్ప గుండెకి సంబంధించిన బోధి కొలత వేసినాక ఒక్కొక్కడు ఏ ఏ గుంపులలో ఉన్నారు అది దాని ఏమన్నా సార్ అనిల ప్రాంతాన్ని అనిల ప్రాంగనాని కొలచొద్దు అన్నాడు అనడలే గుణగణం అది అనిలని కొలవద్దు ఈ వాక్యంతో మీకు ఆ వాక్యం అర్థమైందో లేదో మళ్ళీ సార్ చూడండి పదకొండవ అధ్యాయం ఇస్తారు ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వర్షంలో ఆ విషయాన్ని మనం ధ్యానించిన పోయినవరం దాని తర్వాతనే గొప్ప జనము హత సాక్షులు ఈ దర్శనం తర్వాత మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయం ను బలిటం ను కొలత వేసి ఆలయంలో పూజించు వారిని లెక్క రెండో వర్షంలో మటుకు ఆలయంకు వెలుపటి ఆవరణమును కొలత వేయక అది అన్యులకు ఇయ్యబడేను దాని మురుకు కొలతెయ్యు కొలత అంటే మటపు మన ప్రవ్వే ఆ మటపు కాబట్టి మన ప్రవ్వే కొలత వేసేవాడు ఆయన మనల్ని పరిశీలించినప్పుడు ఆయనకు మనం అంగీకారంగా ఉన్నామా లేదా ఆయనకు పాత్రలుగా ఉన్నామా లేదా నాకంటే మీరు ఎవరిని ఎక్కువగా ప్రేమించాలి మీరు నాకు పాత్రలో కారడాడు కాబట్టి ఆయనకు మనం అంగీకారంగా ఉన్నామా లేదా అన్న కొల కొలత వేసేవాడు మన ప్రభ్వే కాబట్టి ఆ చేతి కర్ర మన ప్రభుకి సాదృశ్యంగా ఉంది అహరోను చిగురించిన కర్ర మన ప్రభుకి సాదృశ్యంగా ఉందని మనం మిరిసలు ధరించం చాలా కాలం క్రిందట అహరోను చిగరించిన కర్ర మన ప్రభుకి సాదృశ్యం ఆయన మరణ భూస్థాపన పునరుద్ధరణి సాదృశ్యం ఆ కర్ర ఎండిపైన కర్ర చిగించడం కాబట్టి ఆయన తిరిగి లేయడం అనేది కాబట్టి ఆయన చికించంటే అందరినీ జీవింపజేస్తాడు అన్న ఆత్మీయ సత్యాన్ని జ్ఞాపకం చేస్తుంది ఆ చేతికర్ర కాబట్టి కులకర్ర మన ప్రభుకి సాదృశ్యము అది దాంతో కొలత వేసుకోవాలి మన ప్రవ్వే ఆ కొలకర్ర ఈ వాక్యమే ఆ కులకర్ర మట్ట గుండె అంటే వాక్యం దేవుని వాక్యం ఈ వాక్యాన్ని చూసుకుంటే అది అద్దం వంటిదని పావులు జ్ఞాపకం చేస్తాడు దాని చూసుకుంటే అద్దంలో నీ మొహం ఎట్లా చూపిస్తుంది నీ మురికి ఉందా మసి ఉందా మంచిగా లేదా చూపిస్తాడు చూపించుకొని సరి చేసుకోవాలి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కానీ ఆలయం వెలుపట్టి ఆభరణములో కొలత వేయవద్దు దాన్ని విడిచిపెట్టండి ఈరోజు క్రైస్తవ సంఘాలు ఏం చేసిన సహ అనుల గురించి బాహాటంగా వ్యతిరేకంగా ప్రకటిస్తుంది అది చాలా డేంజర్ చూడండి ప్రవచనాలు ఎట్లా నెరవేరుతున్నాయి దాన్ని ఎవడు ఆపలేడు ఎందుకంటే అది నెరవేరాల్సిందే ఉదాహరణకి నినివే గురించి ప్రవచనం ఏమనుంది నివే పట్నం నాశనంగా పోతుంది పో యోన త్వరగా వాక్యం చెప్పు దానికి సువార్త చెప్పు వాళ్ళు పస్త కన్నీరు విడిచి వాళ్ళ పాపాలు ఒప్పుకొని సరైన మార్గంలో నడుస్తే నన్ను కాపాడుతున్నాడు యోన ప్రకటించినాక అది కాపాడబడింది కానీ వంద సంవత్సరాల తర్వాత అది శాశ్వతంగా నాశనం ఎందుకు నాశనం అయిపోయింది హండ్రెడ్ ఇయర్స్ తర్వాత ప్రవచన నెరవేరింది ప్రవచనలు తప్పక ఉంటాయి దాన్ని డిలే చేసేది మన ప్రార్థన జీవితాలు నువ్వు ప్రార్థన చేసే ప్రభా వీటి మీరు ఈ పట్టణం మీదకి శిక్ష రానికుండా కాపాడే ప్రభు నీ ప్రార్థన ఈ పట్నం మీదకి శిక్ష రానికుండా ఆపుతుంది అబ్రాహం జీవితంలో చేస్తాం కదా మనం అదే ఆయన ప్రార్థన చేస్తే ఆగిపోయింది శిక్ష కాబట్టి డిలే అయితా కానీ అది ఒక దినం కంపల్సరీ నెరవేరాల్సిందే తర్వాత నెరవేరింది ఒక యోనంటే ఇంకా పశ్చాత్తపడడం దాని కొరకు బాగా ఏడ్చెట్టడేమో కానీ హండ్రెడ్ ఇయర్స్ బ్రతకడు కదా యోన ప్రతి ఒక్కరికి ఒక వయసు డిఫైన్ చేసింది దేవుడు నన్ను నాయుడు డెబ్బై అన్నాడు డెబ్బై తర్వాత చాలా కష్టతరమైన జీవితం సరే ఆ దాని తర్వాత వాడు నీకు దేవుడు ఒక పని కొరకు నీకు ఇచ్చి ఈ ప్రవసాన్ని నెరవేరడం కొరకు ఇవన్నీ రాయబడ్డాయి నీ ప్రార్థన దాన్ని డిలే చేయొచ్చు కానీ కంపల్సరీ నెరవేరాల్సిందే ఇప్పుడు ప్రారంభాలు చెప్పబడ్డ ప్రవాసాలు ఆగవు కంపల్సరీ నెరవేరుతున్నాయి మన కళలు ఎలా వెళ్తున్నాయి అవి సంపూర్ణంగా ఎండ్ అయ్యే టైకి మనం సిద్ధమవుతున్నాం ఆ దశలో నువ్వు నిలబడ్డ వీరొచ్చు కాబట్టి అనుల గురించి నువ్వు లెక్క వేయద్దు నీ బాధ్యత గానే కాదు ఎందుకంటే వాడు వాక్యం క్రిందనే లేడు కదా ఇంకా ఇష్టాలు వాక్యం కింద ఉన్నారు ధర్మశాస్త్రం క్రింద ఉన్నారని వాక్యం మనము ధర్మశాస్త్రం లోపల ఉన్నాం రక్షింపబడవాళ్ళం కాబట్టి అన్యులు ధర్మశాస్త్రం క్రింద కూడా అసలు వాడు స్వీకరించలేదు కదా వాక్యాన్ని కాబట్టి వాణి ఎట్లా కొలత్త ఈ వాక్యం ద్వారా నువ్వు పరిశుభ్రం ఉండాల పాపాలు ఒప్పుకోవాలా అని చెప్తే వాడు విన్నప్పుడు వాడు ధర్మశాస్త్రానికి క్రింద లేడు లోపల లేడు వాళ్ళు వాణి నువ్వు ఎట్ల లేఖ గడతావు ఈరోజు జరుగుతున్న సమస్య అదే వాణి రెచ్చగొట్టేది బోధ టెలివిజన్ ప్రోగ్రామ్స్ లలో చూస్తే ఇంటర్నెట్ లో చూస్తే గాని వాళ్ళతోని బయస్ పెట్టుకోవడం తెలంగాణ భాషలో చెప్తున్నా వాళ్ళతో బయస్ పెట్టుకోవడము వాళ్ళ దేవతలను దేవుళ్ళని కించపరచని వాళ్ళ దేవుళ్లను వాళ్ళ దేవతలను కించపరిచి నువ్వు నీమిదికి ఉపద్రవం తెచ్చుకుంటున్నావు అది గ్రహించలేవు అంటే ప్రవచనం ఫాస్ట్ గా నిమితికి రావాలన్నా దాని టైంలో నెరవేరాల దాన్ని టైంలో నెరవేరేయకుండా నియత దాన్ని స్పీడ్ చేసుకుంటున్నావు రివర్స్ ఇప్పుడు జరుగుతుంది అదే మనము ఈ వాక్యం ప్రకారంగా వాళ్ళ గురించి తీర్పు తీర్చొద్దు వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఎందుకంటే నీ సేవ జీవితం అంతా లోపల ఉన్నవాని కొరకు ఫస్ట్ పాయింట్ అనేసి దేవుడు విడిచిపెట్టలేదు అనిలకు కూడా మనం సువార్థ ప్రకటించాలనే ఎన్ని అన్నిసార్లు జ్ఞాపం చేశాం నాకు వేరే మంద కూడా ఉంది అన్నాడు కాబట్టి బయట మంద లోపల మంద రెండు మందలు ఒకటే మంద కావాలా అది ఆయన ఆసక్తి ఆయన కోరిక చివరికి కాబట్టి నీక ఆ బాధ ఆ భారం అనుగ్రించాడు కాబట్టి నువ్వు చేస్తావు ఏ టైంలో ఏది చేయాలని చూపిస్తాడు శిష్యులకు చెప్పిండు మీరు అనుల మార్గంలో పోవద్దని చెప్పిండ లేదు శిష్యులకు మీరు ఎరుశలేనే ఉండండి అనుల మార్గంలో పోవద్దన్నాడు అని చెప్పి ఆయన ఒక్కరికి పోయిస్తాడు తర్వాత నేను చూపిస్తాను నీకు సమరయ ప్రాంతానికి మీరు పోనే పోవద్దన్నాడు అనిపోయి ఆయన ఒక్కడే పోయిస్తాడు ఎందుకు పోవాల్సి వస్తుంది మరి శిష్యులు ఎందుకు పోతున్నాడు అది టైమ్ అన్నట్టు ఏ టైంలో ఎక్కడ పోయి నువ్వు సేవ చేయాలనో అక్కడే చేయాలి అందుకే నీ సొంత తలంపులకు నువ్వు ప్రతి దశలో ఆయన తలంపులకు నువ్వు ముఖ్యంగా సేవ జీవితంలో ఈరోజు నేను ఎక్కడ పోవాలా ఎక్కడ పోయి వాక్యం చెప్పాలా ఆయన చూపించాలా ఆయన చూపించేంత వరకు నువ్వు తీర్మానించుకోవద్దు నేను ఫ్రీగా ఉన్నాను నాకు మంచి గుందనేసి నేను బయటకు పోతా అంటే కాదు అది రాంగ్ సెఫెన్ జీవితంలో ఇష్టం మనకు జరిగింది ఏ పని అప్పగించబడినప్పుడు ఆ పని మనం చేస్తా ఉండలా మనము బుద్ధిమంతులం అన్న విషయాన్ని గ్రహించాలి రజ్ కాబట్టి అనుల అనుల కొరకు అనుగ్రహించబడ్డ వెలుపటి భాగాన్ని మీరు కొలత వేయద్దు మట్టపు గుండుతో లేక ఈ బైబిల్ వాక్యంతో వాళ్ళని కొలచద్దు ఎందుకంటే వాడు ధర్మశాస్త్రం క్రింద లేడు కాబట్టి నువ్వు ధర్మశాస్త్రంలో జీవ ధర్మశాస్త్ర గ్రంథపు ఆ పేరు రాయబడినట్టడు నలభైవ కీర్తన గ్రంథంలో దావిది రాజ్ కాబట్టి మనం పేర్లన్నీ ఇదిలో రాయబడ్డాయి కాబట్టి మనకు ఏ శిక్ష విధి ధర్మశాస్త్రానికి క్రింద ఉన్నవానికి శిక్ష విధి ఉంటది వాడు ధర్మశాస్త్రం కిందలేడు లోపల లేడు వాణి గురించి నువ్వు ఎట్ల లెక్క చెప్తావు అరే వాక్యం ఎట్లా చెప్తుంది ఎట్ల జీవితాలు లేని వాళ్ళు తినాడు కరప్షన్ ఎందుకుంటది వాడు ధర్మశాస్త్రానికి కింద లేడు ధర్మశాస్త్రం లోపల లేడు కాబట్టి కరప్షన్ ఉంటుంది కానీ కరప్షన్లో ఉన్నవనేసి వాళ్ళ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మనసు చనిపోతాడు కాబట్టి వాళ్ళ గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడద్దు ఇది తీర్మానించుకోండి ఈ యుగ సమాప్తి చివరి దశలో మనం వచ్చినాం కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ మనము పోయిన వారం నుంచి మనము ప్రకటన గ్రంథంలోని వాక్యాలు ధ్యానిస్తున్నాము పోయిన వారం వరకు ప్రక్రంథము ఎనిమిదవ అధ్యాయంలోని వాక్యాలు మనం ధ్యానిస్తున్నాం ఎనిమిదవ అధ్యాయంలో బూరల సంబంధించిన తీర్పు బూరలు ఊదినప్పుడు దూతలు ఎటువంటి తీర్పు నెరవేరింది అన్న విషయమే అక్కడ మనం చూస్తా ఉన్నాం కొంత కష్టమే కానీ మన ప్రభుకి సమస్తం సాధ్యం తన బిడ్డలకి తప్ప ఎవరికి చూపిస్తాడు ఇవి తన బిడ్డలకి తప్ప కూడా చూపించాలి ఆయన విధానం మనము ఆయన బిడ్డలము అని ధైర్యంగా చెప్తున్నాం ఎందుకు ఆయన క్రయదనంగా తన ప్రాణాన్ని మన కొరకు పెట్టిండు గౌరపిల్ల రక్తంలో మన పాపాలు కడుక్కున్నాం మనము ఆయన బిడ్డలం ఆయనని సంపూర్ణంగా స్వీకరించిన వాళ్ళం ఆయన వెంబడిస్తున్నాం ఆయన చెప్పిన వాక్యాన్ని వెంబడిస్తున్నాం కాబట్టి మనమే ఆయన పిల్లలం మనకు తప్ప ఎవరికి బయలుపరిచాడు మీకు అనుగరించబడ్డది వాడికి అన్నాడు కాబట్టి ఆయననే సాక్షి మనము ఆయన బిడ్డలము ఒకప్పుడు ఆయన బిడ్డలగా లేము కానీ ఆయన దత్తతకు తీసుకొని తన సొంత బిడలుగా తయారు చేసుకున్నాడు ఇది ఆత్మీయ జీవితంలో ఎదగడం దత్తత నుంచి దాస్య దాస్యపు దీనికి తన సొంత కుమారు తయారు చేసుకోవడం మనల్ని కాబట్టి ఎనిమిదవ అధ్యాయంలో రెండవ దూత ఎనిమిదవ అష్టం రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచన్న పెద్ద కొండం ఒకటి సముద్రంలో పడవేబడను అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను సముద్రంలోని ప్రాణం గల మూడవ భాగము చచ్చును ఓడలలో మూడవ భాగము నాశనమయ్యను ఈ రోజు దాన్ని మనం ముగించుకుంటున్నాము కాబట్టి హెచ్ల్ గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం ఎన్నిసలో జరించినాం పట్టణము నాలుగు గుంపులుగా విభజింపబడుతుంది అని సమాప్తి వచ్చినప్పటికీ మొదటి మూడు మొదటి రెండు గుంపులు తెగ చస్తాయి చక్ర గ్రంథం పదమూడవ అధ్యాయం మనకు అది అధ్యాయంలో చూస్తాం కదా చాలా క్లియర్గా ఉంటుంది దేశంలో రెండు భాగములు తెగ చస్తాయి మూడవ భాగమును అగ్నిలో నుంచి బంగారం ను వేసినట్లు వెండిని శుద్ధిపర్చినట్లు వాళ్ళని తీసుకుని వస్తాడు కాబట్టి మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవేయబడి వస్తే మూడవ గుంపుని ఆయన రక్షించుకుంటాడు ఎట్లా శ్రమల గుండా తీసుకెళ్లి ఈరోజు జరుగుతుంది అదే విషయం కాబట్టి ఆ మూడవ గుంపు సంబంధించిన వాక్యాలే ఈ దర్శనాలన్నీ కాబట్టి చూడండి ఇప్పుడు పోయవరం వరకు మనం అని ధ్యానించినము ఓడలకు సంబంధించిన వాక్యాన్ని మనం ఈరోజు ముగించుకుంటున్నాము క్లుప్తంగా సముద్రంలో మూడో భాగము రక్తం కాబట్టి రక్తము రక్తం కావడం అనేది గొప్ప రత సాక్షులు అవుతారు మరణిస్తారు రక్తము ప్రవహిస్తా ఉంటది ఈ లోకం అంటే ప్రకృతి సహజమైంది ఆత్మీయంగా ఈ లోకం అంటే మతపరమైన జీవితం ఆత్మీయంగా సముద్రము అంటే మతపరమైన జీవితం పౌలు ఆ విషయాన్ని మనకి పొరితర రాష్ట్రపతిలో జ్ఞాపం చేస్తాడు సముద్రంలో వల వేస్తే చేపలు కాబట్టి చా చాపలే కాదు చేపలతో పాటు రకరకాల జీవరాశలు పడతాయి అన్న విషయాన్ని జ్ఞాపం చేసేడు కాబట్టి పరలోక దేంతో పోల్చమనేది వలతో పోల్చబడింది అన్నాడు ప్రవ్వే అన్నాడు కాబట్టి ఈ సముద్రంలో మండు చిన్న అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి పడవేబడింది దీనికి సంబంధించిన వాక్యం గనించిన ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న ఈ కొండ ఈ కొండ దేవుని మందిరానికి సాదృశ్యం ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉండి ఉన్నత స్థితికి ఎదిగింది అది ఎందుకు అక్కడి నుంచి పడవేయబడింది అన్న విషయం మనం అది వికృతంగా తయారైంది ఎందుకు దేవుడు ఈ కొండని పడవేసిండు అది అపవిత్రంగా తయారైంది అది మత ఆచరణ బెంబరించింది భూతముల బోధ నికలైతుల బోధను ఆశ్రయించింది తాజా మన్నాను విడిచిపెట్టి మర్మంతో బోధ అది పిచి వికృతమైన బోధలని అది తెచ్చుకొని ప్రభుని సేవించడం పోయి ఈ లోకాన్ని సేవించింది ప్రభుని లోకంతో రీప్లేస్ చేసింది అంటే ప్రభుని సేవించాల్సింది పోయి ఈ లోకాన్ని ఈ లోకస్తులని మతాన్ని సంఘాన్ని పాస్టర్ని మనుషుల కల్పితలని అది ఆశ్రయించడం వలన ఆయనకి దూరంగా వెళ్ళిపోయింది అంటే ఫీలింగ్స్ కి ఎమోషన్స్ కి అవకాశం ఇచ్చింది సొంత తలపులకు అవకాశం ఇచ్చింది నాకు ఆ తలంపు వచ్చిందని పాటిస్తున్నాను కానీ ఇది ప్రభువు నుంచి వచ్చిందా అని ఎప్పుడు పరిశీలించలేదు ఆ రీతిగా మనుషులను ఆకర్షించుకోవాలంటే కొత్త రకమైన ఇది బాగా అర్థ చేసుకోడు మనుషులను ఆకర్షించుకోవాలంటే కొత్త రకమైన బదులు దేవాలా కొత్త ఇన్వెంట్ చేయాలా కొను కనుక్కోవాలా కనుక్కోవాలంటే రకరకాల పుస్తకాలు చదవాలా ఇంటర్నెట్లు పెట్టుకోవాలా అక్కడ ఇక్కడ చూడాలా చూసి వాటన్నిటిని తీసుకొచ్చి జమ చేసి అక్కడ పెట్టి మీద రుద్దాలా అని ఇదేదో వింతగా ఉందని మనుషులు ఆక్రించబడుతుంటారు అట్లా చర్చలు గ్రోగా వేస్ట్ ఆయన వాక్యం మనం నడిపించాలి కానీ మనుషుల బోధ ఎందుకు నిఖల ప్రణంకు ఇష్టపడికి నిఖలతల బోధ మీ మధ్యలో ఉందని ఎందుకన్నట్టు ఆయనకు అది ఇష్టం బోధ నిఖలైతుల బోధ అంటే విగ్రహార తనకు సంబంధించి బోధ అంటే కొంత కష్టం చెప్పడము భక్తులని పూజించడం ప్రతి భక్తునికి ఒక మందిరం కట్టి ఆ భక్తుని స్టాచ్యూ పెడతారు ఆ భక్తునికి పూజిస్తారు ఓ భక్తుడా నా కొరకు ప్రభుని వేడుకో ఓ భక్తుడాలా నా కొరకు ప్రభుని వేడుకో నీ కుమారుడే కదా నీ మాట తప్పక వింటాడు కదా కాబట్టి నా కొరకు నీ కుమారుని వేడుకో అని పూజించడం ఇది నిపులేతుల బోధ సైన్స్ అంటారు ఇంగ్లీష్లో సెయింట్స్ అంటే భక్తులు అది మనకు అవసరం లేదు ఇక్కడ కూడా ఉంది అందుకు అక్కడే కాదు ఇక్కడ కూడా ఉంది అది కాబట్టి మతపరమైన జీవితంలో అంతా భక్తులను వేడుకోవడం బ్రదర్ నువ్వు ప్రార్థన చేస్తే నా ప్రార్థన ఆయన ఇచ్చాడు మరి ఈయన సెయింట్ కదా ఈయన భక్తులు కదా మీరు చెప్పండి అక్కడే ఉందని నువ్వు అంటున్నావు ఇక్కడ లేదా అంటున్నా ప్రతి దశలో ఉంటుంది అదే నికలెతల బోధ ఆ బ్రదర్ కూడా ఏం చేస్తుండే ఆయన కొంత కాలరగా రేసుకుంటుండు అందరినీ అందరికొచ్చి నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు పొందుతున్నారు అద్భుతాలు చూస్తారు వాళ్ళ అంటే నువ్వు ఆయనను రీప్లేస్ చేస్తున్నావా లేదా నిఖలైఫ్లో బోధ ఎంత డేంజరస్ బోధనో మీరు అర్థం చేసుకోండి గల అది ఆ మతం నుంచి ఈ మతానికి వచ్చింది ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరించింది మనం అందుకే అవి అర్థం చేసుకున్నప్పుడు మన ప్రార్థన జీవితం పెట్టడాలా బ్రదర్ మనం ఇద్దరిని కలిసి ప్రార్థన చేస్తాం బ్రదర్ మనం ఏకీ విపించి ప్రార్థన చేస్తాం బ్రజర్ మనకి మధ్యవర్తి ఎవ్వలేడు మన ప్రభు తప్ప మనకు తండ్రికి మధ్యవర్తి మన ప్రభు తప్ప ఎవ్వలేడు బ్రజర్ మనం ఆ వాక్యం చేస్తాం కదా ఎక్కడ తిమోతీ రాష్ట్ర పద్ధతి మన తండ్రికి మనకు మధ్యలో మన ప్రభు ఒకడే మధ్యవర్తి ఇంకా ఎవ్వలేడు మధ్యవర్తి దురదృష్టం ఏందంటే ఈరోజు మధ్యవర్తిలను జమ చేస్తుంది సంఘం అది నిపులైతుల బోధ సరే దయ్యంలో బోధ గురించి ఇప్పుడు మీకు అంత డీటెయిల్ గా చెప్పనవసరం లేదు అవన్నీ దయ్యానికి మహిమ వచ్చే బోధలు ప్రభుకి రావాల్సిన మహిమను సైతాన్ని దొంగిలించేటట్లుంటది ఆ బోధలు కాబట్టి అటువంటి బోధలకు సంబంధం అంత ధీర్గా ఇప్పుడు ధ్యానించడం లేదు లేట్ అయిపోతూ ఉంటుంది ఈ విషయాలన్నీ కాబట్టి ఈరోజు మనము దీన్ని ధీరంగా ధ్యానిస్తాము ఈ అగ్ని మండుచున్న కొండ మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యము అది పైనుంచి క్రింద పడదేబడింది అంటే దేవుని సన్నిధి నుంచి అది పడవేబడింది ఈరోజు ఎక్కడ పడవేయబడింది సముద్రంలో పడవేబడింది అంటే మనుషుల మధ్యలో పడవేబడింది కాబట్టి సముద్రం అంటే మనుషులకు సాదృశ్యం నీళ్లు మనుషులకు సాదృశ్యం కాబట్టి మనుషుల మధ్యలో పడేసినప్పుడు ఏం జరిగింది మొదటి మూడు మొదటి రెండు గుంపులు శాశ్వతంగా తెగవేయబడి కానీ అందులో మూడవ భాగం అంటే గొప్ప కాబట్టి గొప్ప ఏం జరిగింది ఈ బూర సంబంధించిన బోధ మూడవ భాగము రక్తమాయను అంటే గొప్ప అంతా రక్తం మయం కాబోతున్నారు హత సాక్షలు కాబోతున్నారు వాళ్ళందరూ మరణిస్తారు దానికి సంబంధించిన ప్రశ్నలు ఎన్నో మీకు చూపిస్తున్నాయి వాళ్ళందరూ మరణిస్తారు దాని తర్వాత సముద్రంలోని ప్రాణము గల జంతువులు కాబట్టి వీళ్ళంతా జంతువులతో పోల్చబడినారు వాళ్ళు మనుషుల్లాగా ఉండాల్సింది పోయి జంతువులాగా తేరైనరు యువసామర్థ్యం వచ్చినప్పటికీ జంతువులు అంటే వాటికి వివేచన ఉండదు ఈ విషయం ఒకరు అర్థం చేసుకోండి మనిషికి జంతువుకి తేడా ఏంటంటే మనిషి సాధువు దయ ఇటువంటి గుణగాలు ఉంటాయి వాడికి జంతువు ఉండవు దానికి వివేచన ఉండదు అది మొండిది అది కఠినంది అది ఎటుబడితే పరిగెత్తాడు అంటే దాని ఇష్టమోస్తు పరిగెత్తది కానీ దానికి ఒక కంట్రోల్ అంటూ ఉండదు కాబట్టి ఈ రోజు ఇది కంట్రోల్ తప్పినది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ కాబట్టి ప్రాణం జంతువులలో అంటే మూడు గుంపులు జంతువులు అయితే ఆ ప్రాణం జంతువులలో మూడవ భాగము చస్తుంది కాబట్టి గొప్ప చిన్న చస్తారు అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు దాని తర్వాత ఓడలలో మూడవ భాగము నాశనం ఓడలు ఇప్పుడు ఒక సంఘాన్ని ఓడతో పోల్చడం అని పిలవడం ధనించం అది ఓడతో పోల్చబడితే అట్లాంటి ఎన్నో ఓడలున్నాయి ప్రపంచమంత సంఘాలు ఆ సంఘాలలో అంటే గొప్ప జనంలో సంఘం మన బిల్డింగ్ అనుకోవద్దు మనం ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకోవాలా ఆ బిల్డింగ్స్ లేక ఆ సంఘాలలో మూడో భాగం ఓడలు నశించిపోతున్నాయి నాశనం కాబట్టి ఈ మూడవ భాగం గురించి మన ప్రయాసం ఈరోజు ఈ ఓడకు సంబంధించిన విషయాలు మనము ముగించుకుంటాం పోయినవరం ఏం చూసినాం అంటే పోయినవరం చాలా ఆశ్చర్యకరమైన విషయాలు మనం గనించినాం ఈ ఓడకు సంబంధించిన ఓడ అంటే జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ప్రకారంగా ఫార్టీ వన్ ఫార్టీ త్రీలో అదొక నావికునికి సాదృశ్యము అదొక పాత్రకు సాదృశ్యము మరియు అది షిప్పింగ్ చేయబడుతుంది అన్న విషయాన్ని చూపించండి దేవుడు మనకి పోయిన వారం రీడింగ్స్ మీరు రికార్డింగ్స్ చూస్తే మీకు ఇంకా అర్థమైతుంది నేను అంత డీటెయిల్ గా వెళ్ళాను ఈరోజు కానీ ఈ రోజు మటుకు ఫార్టీ వన్ చూసిన విధానంగా ఫార్టీ లో అవన్నీ నీళ్ళలో మురగబోతున్నాయి అంటే అప్పుడు శ్రమల గుండబోయి అప్పుడు వాళ్ళు వాప్సం పొందుతున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దాని తర్వాత ఫార్టీ వన్ థర్టీలో మనము అక్కడనే ఆగిపోయినాము ఫార్టీ వన్ థర్టీలో ప్లే దో ఆర్ ప్లే దో టూ అన ఫిల్ అని అంటే నింపబడము దాని తర్వాత టు ఫుల్ఫిల్ టైం దానికి సంబంధించిన వాక్యం చూసినాము అనిల అని కాలము సంపూర్తి అవ్వాలా విషయాన్ని మనం చూస్తున్నాము దాని అకంప్లిష్ ఫుల్ అండ్ ఫర్నిష్ ఫర్నిష్ అన్న పదానికి సంబంధించిన వాక్యం చూడాలి ఎందుకంటే పోయిన వారం వరకు ఫుల్ఫిల్ టైం అన్న చూసినాం అంటే ఈ షిప్ అనేది ఎక్కడికి షిప్పింగ్ అయిపోతున్నారు వీళ్ళందరూ నాశనానికి అని కానీ ఏ రీతిగా నాశనం కాబోతున్నారు విషయమే వార్త ఇలో వాళ్ళ నా కాబోతున్నారు విషయాన్ని ప్రభు మనకు చూపించింది తన నోటి ద్వారా ఫాల్ బై ది హెడ్ ఆఫ్ ద సోర్డ్ అంటే కత్తి వార్త వాళ్ళు కూలుదురు దాని తర్వాత అండ్ దే షాల్ బి లెడ్ అవే క్యాప్టివ్ ఇన్ ఆల్ నేషన్స్ వాళ్ళందరూ బానిసలు అవుతారు లేక పట్టబడతారు క్యాప్టివ్ అంటే పట్టబడడం ఇరవై మూడవ వచనంలో ఇరవై నాలుగవ వర్షంలో సారీ ఇరవై నాలుగవ వచనంలో ఏముందంటే కతివాత కురుదురు దాని తర్వాత చెరపట్టబడిన వారే చూడండి అన్ని జిల్లల మధ్యలోకి పోతారు అంటే ప్రపంచమంతట ఇక్కడేమో ఇంగ్లీష్ లో నేషన్స్ అని ప్రపంచమంతట చెరపట్టబడతారు వీళ్ళు ఒక్క స్థలంలో కాదు ఇది ఇంగ్లీష్ వైవలకి తెలుగు వైవలకి అదే తేడా చూడండి అందుకే రెండు పరిశీలించాలి మనం మా మాతృభాష తెలుగు కాబట్టి తెలుగు చదివితే బాగా అర్థమవుతుంది కానీ కొన్ని మిస్ అయిపోతూ ఉంటాయి జాగ్రత్తగా పరిశోధించకపోతే కావాలనే దేవుడు పెట్టింది ఎందుకంటే లేఖలు పరిశోధించమని మనం ప్రయాసంతో వీటిని వెతుక్కోవాలా ఒకటే వర్షన్ చదువుకుంటా పోతే కష్టం సాధ్యమైన కాడికి కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతూ ఉంటాను కానీ అదొకటే చదవాలని నేను ఇవ్వని నేను నిషేధపరచొద్దు ఒక బోధం పర్ఫెక్ట్గా ఉంటాయి కింగ్ జేమ్స్ వర్షన్లో వాక్యాలు ఎందుకంటే పోయినవరం నాకు ఒక విషయం చాలా కష్టతరంగా ఉండేది డైజెస్ట్ కాలేకపోయింది కనీసం ఒక ఐదు నిమిషాల వరకు మనం రికార్డింగ్ ఆగిపోయింది ఎందుకంటే మార్కు ఉన్న వాక్యము తెలుగు బైబుల్ అట్లా లేనే లేదు ఇంగ్లీష్ బైబిల్ ఉన్నట్టు అది నేను చూపిస్తాను త్వరగా ముందుకు వెళ్దాం అన్యలు జ చేత వీళ్ళు త్రొక్కబడతారు అని చెప్పబడింది ఆ వాక్యం కాబట్టి వీళ్ళందరూ షిఫ్టింగ్ అయిపోతున్నారు ప్రపంచం అంతటా కతివాత తర్వాత వాళ్ళందరూ పట్టబడుతున్నారు చెర పట్టబడుతున్నారు దాని అనుల చేత త్రొక్కబడుతుంది ఎరుసలేం అంటే ప్రకృతి సహజమైన ఎరుసలేం కాదు మతపరమైన జీవితము లేక గొప్ప జనం అందరూ అనుల అన్న విషయం అక్కడ మనం చేసినాం ఎన్ని ఎంతకాలం త్రొక్కబడతారు అనేది ప్రాణగంధం పదకొండవ అధ్యాయము రెండవ వర్షంలో ఉంది ఎంతకాలం త్రొక్కబడతారు అంటే ఫార్టీ టూ అనుంది కదా నలభై రెండు నెలల నెలలు ఈ మరణకాండ జరుగుతూ ఉంటది కతి వాత కులడము దాని తర్వాత చెరపట్టబడము వాళ్ళంతా చెరపట్టబడి హింగ్ చేసుకుంటూ పోతున్నారు ఇది నిజంగా నెరవేరుతుంది మనకి ఈ కాలంలో అరేబియన్ కంట్రీస్ అది ఇంకా అన్యాయంగా జరుగుతుంది చర్చి చర్చిలు మాయమైపోతున్నాయి ఒక పాస్టార్ చెప్తుంటే నేను విన్నాను పోయిన వారం వచ్చిన కుటుంబము అడ్రస్ లేకుండా ఈ వారం ఇంటికి ఇంట్లో ఏం లేదు తాళాలని ఎక్కడ పోయినారో ఒకటి వెళ్ళదు మాయమైపోతున్నారు కుటుంబాలు సరే మనం భయపడడం ఎందుకంటే దేవుడు చెప్పేది ఇవన్నీ నెరవేరుతాయి మీరు ఎందుకు భయపడుతున్నారు ఇది భయంతో కూడింది కాదు భయం ఓడి ఉంటాడంటే విశ్వాసం లేని వాడికి భయం ఉంటుంది బాగా అర్థం చేసుకోండి మరణం అంటే ఎందుకు భయం ఉంటుంది విశ్వాసం లేదు కాబట్టి నీకు నిజంగా విశ్వాసం ఉంటే మరణం అంటే నువ్వు భయపడవు ఎందుకు బ్రతుకుట్ట క్రీస్తే చావైతే నాకు మేలు భయం ఎందుకుంటది ఇంకా నీకు చావైతే చావంటే భయం ఉండద్దు మనకి కాబట్టి గొప్ప జనం నీ కండ్ల ముందు అవి చూస్తావు వాళ్ళంతా కత్తివాత కూలుతారు ఇవన్నీ నువ్వు చెప్పిన వాళ్ళు వినలేదు కదా మొదట్లో కాబట్టి జేమ్స్టాంగ్ నంబర్స్ ఫార్టీ వన్ లో చివ్వరికి ఫర్నిష్ అనుంది ఈ షిప్పింగ్ అనేది కి సంబంధించింది అని ముగిస్తుంది అక్కడ బీని కాబట్టి ఈ ఫర్నిష్ అనేది దేనికి సంబంధించింది అంటే కోనవరం మనం చూసిన మత్స్య సువార్త ఇరవై అధ్యాయము తొమ్మిది పది వర్షాలలో అది ఒక ఉపమానము ప్రభు మన జ్ఞాపకం చేస్తాడు అక్కడ కూడా మీకు గుంపులు కనిపిస్తూ ఉంటాయి అది మనం కొంచెం దీర్ఘంగా ధ్యానిస్తాం ఈరోజు కొంచెం స్పీడ్ గా పోవాల్సి వస్తుంది ప్రత్యశ్వార్త ఇరవై రెండవ అధ్యాయము ముఖ్యంగా ముందు ఈ రెండవ అధ్యాయం ఇరవై రెండవ దేనికి సంబంధించిందంటే పర్లోక రాజ్యము దేనితో పోల్చబడింది అండి పర్లోక ఒక తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలింది ఇది ఒక రాజుని పోలింది పర్లోక రాజ్యము ఒక రాజుని పోలింది తన కుమారుని పోలింది తన కుమారుని పెళ్లికి సంబంధించింది ఇది పెళ్లి విందుకు సంబంధించింది పర్లోక రాజ్యము ఒక పెళ్లి విందుతో పోల్చబడింది ఇన్ని విషయాలు అక్కడ చూపిస్తున్నాడు దాని తర్వాత ఏమైంది ఆయన ఎంతో మందిని పిలిచిండు పెళ్లి విందుకు రమ్మని కానీ తమ దాసులను వాళ్ళు కొట్టింరు మేము రాలేము అని చెప్పారు ఏదో సాకులు చెప్పిర్రు ఐదో వర్షంలో వారు లక్ష్యము చేయక ఒకడు తన పొరుగు పొలంనకు మరియు తన వర్తకం నాకు అంటే యథావిధిగా జీవిస్తున్నారు మనుషులు లోకాహితంగా జీవిస్తారు ఎవడు ఎవడు బిజీలో వాడు జీవిస్తున్నాడు పెళ్లి విందుకు సిద్ధపడరా అంటే రంరా అంటే బిజినెస్ పొలము వర్తకం కదా పొలము అంటే ఆహారానికి సంబంధించింది వర్తకము అంటే బిజినెస్ సంబంధించింది అంటే డబ్బు సంపాదించుకోవాలా తిండి సంపాదించుకోవాలా అంటే శారీరకమైన జీవితం ఎక్కువ అయిపోయింది పెళ్లి రమ్మంటే అప్పుడు ఏం జరిగింది చూడండి తగ్గిన అతని దాసను పట్టుకుని అవమానపరిచి చంపిరి ఎంతమంది ప్రవర్తన చంపిన కాబట్టి ఆ రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరాహంతకులను సంహరించారు మొదటి రెండు గుంపులు అవి సరపంలు వాళ్ళని చంపుతాడు శాశ్వతంగా సంహరిస్తాడు ఎప్పటికి కూడా పరలోకం పోవు వారి పఠనము తగలబెట్టను ఇది ఎరసిలకు సంబంధించింది అంటే ఆత్మీయంగా అర్థం చేసుకోవాలి మతపరమైన జీవితము తగలబడుతుంది ఆ కొండ మండుచున్న కొండ తగలబడుతుంది అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మీరు అవన్నీ ఎంతగా జ్ఞాపకం చేసుకుని నేర్చుకుంటారో నాకు తెలియదు కానీ వీటిని జాగ్రత్తగా మనము రాసుకోవాలి మన హృదయాలలో ఇవి తగలవు టక టక తగలవు రాసుకోకపోతే ఇక్కడ కాల్చి వేస్తున్నాడు అక్కడనేమో మండుతుందా ఆ కొండ రెండో ఒకటే అది బబులోనికి సాదృశ్యం మతపరమైన జీవితము బబులోని సాదృశ్యం అది పెద్ద కొండ అని ఇర్మియా గ్రంథంలో చూసినాం యాభై నాలుగు మనం అది కాల్చి వేయబడుతుంది అంతేనా యాభై అధ్యాయం ఇర్మియా గ్రంథము యాభై ఒకటో అధ్యయంలో ఉంది అది కొండ అది మతపరమైన జీవితానికి సంబంధించింది సరే ఇప్పుడు అది వద్దు మనం చూద్దాం ఇక్కడ మనం వెళ్ళిపోతాం ఎందుకంటే పాత్ర రికార్డింగ్స్ లో ఉంటాయి అవన్నీ ఎనిమిదవ వర్షంలో అప్పుడు అప్పుడు అతడు పెండ్లి విందు సిద్ధంగా ఉంది కానీ పిలబడ్డ వారు పాత్రలు కారు మొదటి రెండు గుంపులు పాత్రలు కారు వాళ్ళకి యోగ్యత లేదు వాళ్ళ పిలిచిండు దేవుడు కానీ వాళ్ళు యోగ్యత చూపించలేదు వాళ్ళకి ఎటువంటి యోగ్యత లేదు కొలత వేస్తే వాళ్ళు యోగ్యులు కాదని తీర్మానించుకున్నాడు గనుక రాజమార్గంలోకి పోయి మీకు కనబడిన వారిని అందరినీ విందుకు పిలువడని తన దాసులతో చెప్పి పంపాను రాజమార్గము అంటే రాజ మార్గము అంటే మార్కెట్ ప్లేస్ అని మనం పరివారం మార్కెట్ ప్లేస్ అంటే అంత బిజినెస్ ఈ లోకం మార్కెట్ ప్లేస్ తో పోల్చబడింది ఒక విశ్వాసీ మార్కెట్ ప్లేస్ లో ఉన్న విరచ్చు రాజమార్గంలో నీ జీవిత విధానం నువ్వు ఒక దేవుని దాసులు వయండి మార్కెట్ ప్లేస్ లో ఏం చేస్తున్నావు పెళ్లి విందుకు సిద్ధపరుస్తున్నావా చూడండి ఈ షిప్పింగ్ దేనికైంది పెళ్లి విందుకు సంబంధించింది పెండ్లి విందుకు అలంకరింపబడ్డ వారికి సంబంధించింది అని మనం పోయినవారం చూసినాం ఈ వాక్యాలు పెండ్లి విందు ఏం జరిగింది చూడండి ఇప్పుడు పదో వర్షంలో ఆ దాసులు రాజమార్మికి పోయి చెడ్డవారి మంచి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లి చాలా నిండెను ఇంగ్లీష్ నేమో అలంకరింపబడన ఇట్ ఇస్ ఫర్నిష్డ్ అనుంది ఫర్నిష్డ్ విత్ గెస్ట్ అనుంది తెలుగులో లేదు అట్లా నిండెను అనుంది ఫర్నిషింగ్ అంటే అలంకరించడం అని అర్థం కాబట్టి పెండ్లి విందుకు అలంకరింపబడ్డది అంటే ఎట్లాంటిది ఇప్పుడు మీకు అర్థం పెళ్లి కుమార్తె పెళ్లికి అలంకరింపబడుతుంది కానీ వీళ్ళు విందుకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ రోజు మనం కొంచెం ముందుకు వెళ్ళిపోతాం ఈ వాక్యం వీళ్ళందరూ ఎవరంటే పరివరం చూసినాము వీళ్ళందరూ శ్రమలకుండా వెళ్ళి వాళ్ళ వస్త్రాలు వద్దుకున్న కూడా చూసినాం మనం కదా వారం రికార్డింగ్స్ లో ఉంటుంది అది ఫార్టీ గెస్ట్స్ అంటే పెళ్లి విందుకు పిలబడ్డ వారంటే గెస్ట్ అని లో ఏముందంటే గెస్ట్స్ అంటే మృతదేహాలనుంది ఇక్కడ జేమ్స్టాంగ్ నంబర్స్ లో త్రీ లో ఏముందంటే వీళ్ళందరూ మృతదేహాలు లేక శవములు అని ఉంది ఎక్కడికొచ్చిండ్రు అట్ దేబుల్ విందు విందుకి అలంకరిస్తారు కదా విందు టేబుల్ ఉంటుంది దాని మీద ఆహారాలు ఉంటాయి రకరకాల ఆహారం అమర్చుంటారు కదా అక్కడికి శవం ఇప్పుడు మీరు బాగా ఎందుకు వీళ్ళు శవరూపకంగా అక్కడికి వచ్చిండ్రు విందు మనకు ప్రభు చూపించిండు పెండ్లి కుమార్తె విందుకు ముందు ఉంటది విందు తర్వాత అక్కడ ఉంటుంది కానీ గెస్ట్స్ ఎక్కడుంటారు విందు దగ్గరనే ఉంటారు ఆహారం దగ్గరనే ఉంటారు పెళ్లి కుమారుల దగ్గర ఉంటారు వాళ్ళు గ్రీట్ చేసి వెళ్ళిపోతారు ఎక్కడుంటారు చివరికి ఆహారం దగ్గరనే ఉంటారు వాళ్ళు ఈ వాక్యం కూడా అదే సూచిస్తుంది విందుకు వచ్చిన వాళ్ళు ఆ టేబుల్ దగ్గర ఉన్నారనేసి జేమ్స్ షాంగ్ నెంబర్స్ చూపిస్తుంది కానీ ఇక్కడ చూపిస్తలేదు నీకు జేమ్ షాంగ్ నెంబర్స్ ఈ వాక్యం ఎప్పటికీ అర్థం కాకపోయింది లైఫ్ లో కాబట్టి ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో వీళ్ళందరు ఎవరంటే పంతొమ్మిదవ ప్రాణ గ్రంథంలో రాసుకున్నాం మనవరం జూలైది ప్రాణ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయంలో వీళ్ళందరూ ఎవరైనా చెప్పబడిని చూడండి ఈ మతేశ్వార్త ఇరవై రెండవ అధ్యాయంలో చూపించిన ఉపమానము పంతొమ్మిదవ అధ్యాయంలో చూపిస్తుండడు కాబట్టి ఉపమానములు కేవలం స్టోరీస్ కావు ఇక్కడ మీకు ఎన్నిసార్లో చూపించాడు ఆయన చెప్పిన ఉపమానములు స్టోరీస్ అని కొంతమంది చెప్తారు పాస్టర్స్ ప్రపంచంలో కాబట్టి అవి కేవలం స్టోరీస్ కావు ఆయన క్యాజువల్ గా చెప్పిన వాక్యాలు కావు ఎంతో జాగ్రత్తగా ఒక తెగ వాళ్ళు వీటిని అర్థం చేసుకుంటారు అవి నిజంగా నెరవేరబోతున్నాయి అని వాళ్ళు తెలుసుకుంటారు అన్నడానికి కొరకు మనం జాగ్రత్తగా దాచిపెట్టి వాక్యాల ప్రాభు ఇప్పుడు చూడండి పంతొమ్మిదవ అధ్యాయంలో తొమ్మిదవ వర్షంలో అది ఉపమానం కాదు నిజంగా నెరవేరేది అని చెప్పబడతాను చూడండి ఇప్పుడు మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను తొమ్మిదవ వర్షంలో మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రె పెండ్లి విందుకు పిలబడిన వారు ధన్యులు అని వ్రాయము ఇది ఉపమానం కాదు ఇది నిజం పెళ్లి విందుకు వారు ధన్యులు అంటే చివరికి వస్తున్న వాళ్ళు ధన్యులు గొప్ప అందరూ ఆ ధన్యత చివరికి పొందుకుంటున్నారు అని ఇక్కడ వాక్యం చెప్తుంది కాబట్టి నేను చాలా పాస్టర్స్ చెప్తుంటే ఈ వాక్యం విన్నా నేను పెళ్లికి బుధిలేని కన్యక బయటనే ఉండిపోతుంది బుద్ది బుద్ధి లోపల ఉంటది బుధిగల కనియక లోపల వెళ్ళిపోయినాక తలుపులు వేయబడతాయి బుధిలేని కనియాక బయటనే ఉండిపోతుంది నాశనం అయిపోతుంది శమలకుండా వెళ్ళిపోయి చనిపోతుంది అన్న బోధలు విన్నాను కానీ వీళ్ళు ఖచ్చితంగా పోతారు పొయ్యి దెబ్బలు తిని గాయలై అత్త తిరిగి పెళ్లి విందుకు అని ఈ వాక్యం జ్ఞాపం చేసింది అందుకు వీళ్ళు అంటే ధన్యత ఎప్పుడు తెలుసా నీ కాలం ముగించినాక ఆయన సన్నిధులకు వస్తే అది ధన్యత అమ్మయ్యా ఇంతకాలానికి నేను ఆయన సన్నిధికి చేరిన అది ధన్యత పర్ఫెక్షన్ అన్నట్టు చివరికి ఎంతగా ప్రయాసపడ్డా ఎంతగా జీవించే లోకంలో చివరికి ఆయన సన్నిధిలో నువ్వు నిలవకపోతే నీకు ధన్యత లేదన్నట్టు ధన్యత అంటే దానికి సంబంధించిందంటే నా జీవితానికి సార్థకం చేసుకున్నాను ఆయన సన్నిధిలో నిలవడం అనేది నా జీవితానికి చాలా ముఖ్యమైన సాధించుకోవడం అచీవ్మెంట్ అంటారు ఇంగ్లీష్లో కాబట్టి గొరపిల్ల పెళ్లి విందుకు పిలవబడ్డ వారు ధని భయము మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలేని నాతో చెప్పాను ఇది కేవలం రూపమానం కాదు ఇది యథార్థమైంది నిజమైన మాటలేవి ఆ గెస్ అందరూ మరణించి ఆయన సన్నిధికి చివరికి వస్తారు పెళ్లి విందుకు వచ్చి గెస్ట్ కూర్చుంటారు కానీ అప్పుడు పెళ్లి కుమార్తె లాగా తిరుగుతారు మనము మొదటి నుంచే పెళ్లి కుమార్తె లాగా మొదటి నుంచి పెళ్లి కుమార్తె ఉండి ఆయన వచ్చే టైం ని జ్ఞాపకా చేసుకుని తలుపులు వేయబడక ముందు ఆయన సన్నిధిలో మనం ఉండాలి ఆ వాక్యాన్ని త్వరగా చూపిస్తాను చూడండి ఒకసారి మత్స్సు సువార్త ఇరవై ఐదవ అధ్యాయం ఇది చాలా సంవత్సరాల క్రితం నేను చూపిస్తే వాక్యం కానీ ఆ రోజు నాకు అది బయలుపరచబడలేదు ఈరోజు ఆ విషయం ఇంకా తేటగా నాకు అర్థమవుతుంది కనీసం పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం ఈ వాక్యాలు నేను ధ్యానించిన అనేక ప్రాంతాలలో ప్రకటించిన గానీ ఆ సంపూర్తి అది నాకు అప్పుడు రాలేదు వీళ్ళందరూ ఎవరు చూడండి ఇరవై అధ్యాయంలో రాప్చర్ కల్ట్ బోధలో ఉంటే ఇది అర్థం కాదు నేను ఆ రోజాల్లో ఉన్నాను ఆ బోధలో రాప్చర్ కల్ట్ బోధలో ఉంటే ఈ వాక్యం అర్థం కాదు ర్యాప్చర్ కల్ట్ అంటే మీకు తెలుసు అటువంటి బోధలో ఉంటే ఇది ఎప్పటికీ అర్థం కాదు ఎందుకంటే క్లోజ్ అయిపోతుంది నీ మైండ్ నేను ఎట్లా ఎత్తబడతాను నాకు ఇంకెందుకు ఇవన్నీ నేను ఎత్తబడతాను నాకు ఎందుకు ఇవన్నీ అంటే క్లోజ్ అయిపోయింది నీ మైండ్ కాబట్టి నీకు బయలుపరచబడదు నువ్వు ఆ పొర తొలగించుకుంటేనే ఇవి చూడగలవు కాబట్టి ఆ కల్టు బోధ ఆ కల్ట్ పొర నువ్వు ఇవి నీకు అర్థమవుతాయి ఇప్పుడు చూడండి ఇరవై ఐదు పర్వక రాజ్యము దేంతో పోల్చబడింది తమ దివిటిలు ను పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నట్టు బయలుదేరిన పది మంది కన్యకళను పోలి ఉంది పర్వరాజం దేంతో పోలింది పది మంది కన్యకళతో పోలింది కన్యక అంటే రక్షింపబడింది అని అర్థం కదా కన్యక అంటే పరిశుద్ధంగా జీవించింది తన భర్త కొరకు జాగ్రత్తగా జీవిస్తున్న స్త్రీని కన్యక అంటారు పది మంది కన్యకళను పోలి ఉంది రెండో వర్షంలో వీరిలో ఐదుగురు బుద్ధి వారు ఐదుగురు బుద్ధి వారు కాబట్టి ఇందాక మనం చూసినాం ఎక్కడ చూసినాం సామెతలకు ఇరవై ఇరవై రెండో అధ్యాయంలో మనం చూసినాం బుద్ధి వారు ఏం చేస్తారు వారు ముళ్ళ ముళ్ళు మరియు ఉరులు వారి మార్గంలో ఉంటాయి బుద్ధి వారికి వీళ్ళ పని చూడండి ఏం చేసినా వీళ్ళు వీళ్ళ గురించి మనం తప్పుగా మాట్లాడతాం వీళ్ళ గురించి మన మన ప్రేమ అంతా వీళ్ళ గురించే మన ప్రార్థన అంతా వీళ్ళ గురించే బుద్ధి వారు తమ దివిటిలో పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు బాగా అర్థం చేసుకోండి బుద్ధి లేని వారు దివిటిలున్నాయి దివిటీ అంటే దేవుని వాక్యం సాదృశ్యం అది వెలుగుతే వాక్యానికి సాదృశ్యం అది వెలిగితే ఇతరుల జీవితాలను రక్షణ తీసుకుని వస్తుంది వెలగకపోతే తీసుకొని రాదు అది వెలుగుతలేదంటే ఎందుకు వెలుగుతలేదు నూనె లేదు అని చెప్తుంది ఇక్కడ నూనె దేనికి సాదృశ్యం రకరకాల బోధలు ఉంటాయి దాని మీద నూనె రకరకాల బోధల అందుకే మనం జేమ్ సాంగ్ నెంబర్స్ చూసినప్పుడు ఏం జరుగుతుందంటే పాత నిబంధన కాలంలో కూడా నూనె మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మందిరంలో నూనె ఉంటే ఆ దీపం వెలుగుతూ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు దీపం వెలగాల మందిరంలో పాత కాలంలో అందుకే యాజకుడు ఎప్పుడు పోయి చెక్ చేస్తాడు నూనె ఉండాలేదాన్ని నూనె వస్తూ ఉంటాడు అది ఇరవై గంటలు వెలుగుతూ ఉండాలా అది ఆత్ ఆత్మీయమైన చిహ్నం అది అది సాదృష్టం మనకు అర్థం చేసుకోవడానికి ఏంటంటే నూనె ఉంటే నువ్వు ఉంటావు అంటే నీ వాక్యము ఇతర జీవితంలో పనిచేస్తుంటది నీలో నూనె ఉంటాయి నూనె దేనికి సాదృష్టం సమూహలు సౌలును నూనెతో అభిషేకిస్తాడు ఫస్ట్ తైలంతో అభిషేకిస్తాడు కాబట్టి నూనె అభిషేకానికి సాదృశ్యం అభిషేకము దేవుని ఆత్మకు సాదృశ్యం దేవుని ఆత్మ చేత సాదృశ్యం కాబట్టి నూనె ఎప్పుడైనా పరిశుధాత్మకు సాదృశ్యం సరే మనకి అక్కడికి ఎండీంది ఇరవై సంవత్సరాల క్రితం కానీ నూనె దేని సాదృశ్యం నూనె దేని కొరకు అది నీలో ఉంటేనే వెలుగుతుంది ఇప్పుడు వాక్యం ఉంది నూనె పోస్తే వెలగాల మలగకుంటే ఏమని అర్థం నువ్వు నూనెని వాడుకోలేదు అన్నట్టు నూనెని వాడుకుంటేనే వాక్యము వెలుగుతుంది నీ వాక్యము నా పాదంలకు దీపం అన్నట్టు మళ్ళీ అది వెలగాలంటే నువ్వు నూనె పోసుకోవాలా నా దగ్గర నూనె ఉందనుకుంటే నా దగ్గర పరశురాత్మ ఉంది నాకు కృపారలు భాషవరం ఉంది స్వస్థవరం అన్ని వరాలు చెప్తారు కానీ నువ్వు వెలుగకపోతే అవన్నీ మంచియే సంఘక్షేమం కోరికి ఇచ్చిన అవన్నీ కృపవరాలు మనకు అందరికి ఇచ్చాడు చాలా మనలో అటువంటి వరాలు అన్నీ మనకి కానీ మనం వెలగకపోతే బుద్ధులేని కన్యక తరేతాం ఎందుకు వెలగడం ఎందుకు వెలగదు అంటే చూడండి అందుకే యోహాను పత్రికలో యోహాను సువార్తలో ప్రభు మనకు ఈ విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు పరశుద్ధాత్ముడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు కాబట్టి నూనె సత్యానికి సాదృశ్యం పరశుద్ధాత్మ సత్యానికి సాదృశ్యం పరశుద్ధాత్ముడు వస్తే ఏం జరుగుతుంది సత్యంలోనికి నడిపిస్తాడు నువ్వు అందుకే పరశుధాత్మ సమర్పించుకోవాలి జీవితాన్ని ఉదయం లేసినప్పుడు వాక్యం తెలిసినప్పుడు ప్రవ్వ నా ఆత్మనికి సమర్పించుకుంటాను ప్రవ్వా నన్ను నడిపించు నేను ఎట్లా అర్థం చేసుకోవాలా నా సొంత తలంపులకు నేను చోటు ఇవ్వద్దు ప్రవ్వా నీ తలపులకు నేను చోటు ఇవ్వలేదు ఎందుకంటే నీ తలంపులు నా తలపులకు చాలా ఉన్నతమైనవి ప్రవ్వా నా ఈ పనికిరాని తలంపులు ప్రవ్వా అని నేను నేను ధృవీకరించుకుంటునే గాని అవి నీకు రావు కానీ మోడర్న్ ఎడ్యుకేషన్ ఏం చేసిందనసా మీకు ఈ విషయం నేను చెప్పాలా మోడన్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా సైకాలజీ సోషల్ వర్క్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ సోషాలజీ ఆంథ్రపాలజీ ఈ సబ్జెక్ట్స్ అన్ని సోషల్ సైకాలజీ మేనేజ్మెంట్ బిహేవిరల్ సైన్సెస్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ ఏం చేస్తాయి అంటే నిన్ను నువ్వు అని చెప్తాయి కాబట్టి ఈ లోకపు చదువులన్నీ ఆయన వాక్యానికి ఎంత విరుద్ధంగా ఉంటాయో నిర్వహించుకో నిన్ను నువ్వు తృణీకరించుకుంటే నువ్వు మొత్తం నిన్ను నువ్వు నిన్ను ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటావు పబ్లిక్కి నిన్ను పబ్లిక్ ఎట్లా మెచ్చుకుంటావు పబ్లిక్ మెచ్చుకోవాలంటే నిన్ను నువ్వు నువ్వు పాజిటివ్గా ఆలోచించాలా నేను గ్రేట్ నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్ నాకు చాలా ఎస్టీమ్ ఉంది సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది అంటారు ఇవన్నీ ఆయన వాక్యానికి విరుద్ధం సైకాలజీ అనేది మరి విశేషంగా బైబుల్ వాక్యాలకి విరుద్ధం కాబట్టి వాటిని ఆశ్రయించి దీన్ని పక్కకు పెట్టేసింది క్రైస్తవ చిత్రం సోషల్ వర్క్ ఎడ్యుకేషన్ ఇవన్నీ మన ప్రభుకి విరుద్ధం మన ప్రభుని పక్కకు పెట్టి అభివృద్ధి పొందాలా అనుకునే సబ్జెక్ట్స్ అవన్నీ కాబట్టి వాటితో మనకి ఏం పనిలేదు మనం మటుకు సాధ్యమైన కాడికి మన ప్రభు తలపలకే చోటు ఇవ్వాలి సాధ్యమైన కడికి ఏంది ప్రతి దశలో ప్రతి దశలో చివరి వరకు మనము ఆయన తలపలకే చోటు ఇవ్వాలి కాబట్టి పరిశుధాత్మడు వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ కాబట్టి నీ దగ్గర నూనె దేనికి సంపాదించుకుంటున్నావు సత్యం కొరకు వాక్యాలని సత్యాన్ని గ్రహించడం కొరకు పశ్చాత్తం పొందుకుంటున్నావు నూనె ఎందుకు జమ చేసుకుంటున్నావు పొద్దున్నేసి పరసాద్ ఎందుకు పొందుకుంటున్నాం పరసాలు పొందుకుంటే నిమిదిగా పరసం దిగి వచ్చినప్పుడు శరీరం కొట్టుకుంటా ఉంటాయి ఈ శరీరం కొట్టుకుంటూ ఉంటుంది గజ గజుకుంటుంది ఎందుకంటే ఇది భరించలేదు ఆత్మ ఇదంతా అపవిత్రమైన జీవితం ఉదయం నుంచి సాయంత్రం వరకు దీంతో అపవిత్రమైన పనులు చేస్తూ ఉంటాము దీంతో అపవిత్రం పనులు చేస్తాము దీంతో అపవిత్ర అన్ని చెత్త పనులే చేస్తూ ఉంటాం మనం చెత్త పనులు చేస్తూ ఉంటాం ఆ పరిషాదం ఇది భరించలేదు కొట్టుకుంటూ ఉంటుంది అపవిత్ర కొట్టుకుంటూ ఉంటుంది అందుకే మనం అప అపవిత్రతలో ఉండదు పరిశుధాత్ముడు ఎట్లా రాగల నీలో నీలో అపవిత్రత ఉంటే నీ నీ అపవిత్రత ఉంటే నీ హృదయంలో అపవిత్రత ఉంటే నీ మనసులో అపవిత్రత ఉంటే నీ జీవిత విధానం అంతా అపవిత్రంగా ఉంటే పరిశుధాత్ముడు ఎట్లా ఉండగల నీలో అది ఫైట్ చేస్తూ ఉంటుంది నీ శరీరము పరుశాత్మతతో ఫైట్ చేస్తూ ఉంటాయి రావద్దు రావద్దు అని కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలా మన శివ జీవితంలో ఇవి నువ్వు అర్థం చేసుకోవాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలా కష్టమే కదా ఈ లోకంలో జీవించడం కానీ ఆయనకు సమస్తం సాధ్యం ఎట్లా శుద్ధీకరించగలరు యువనస్తులు తమ నడతను దేవుని యొక్క వాక్యం చేతనే కదా వాక్యంలో నువ్వు నానబడాలా నిర్మలమైన ఉదకం నిర్మలమైన ఉదకం చేత స్నానం చేయబడ్డ జీవితాలు మనకి కావాలంటాడు హెగుల్ రాష్ట్ర నిర్మలమైన ఈ నీరు ఇందులో అలజడి లేదు ఈ నీళ్ళలో ఈ లో ఎటువంటి డౌట్స్ లేవు పోయినవరైనా మీకు అదే చూపిస్తున్నా దీనికి డౌట్ పడద్దు డౌట్ పడితే అక్కడి నుంచి కింద పడవే పడతారు బాప్సమిచ్చి వ్యోహన్ ఎట్లా పడిపోయాడు డౌట్ పడి స్త్రీలు కలగిన వాళ్ళలో నీళ్ళ అటువంటి అతని వంటి ఒక్కడు లేడు అని చెప్పి నా ప్రభు కానీ నా తండ్రి చిత్త నెరవేర్చే అతనికంటే గొప్పవాళ్ళని చెప్తున్నాడు కాబట్టి బాప్సమిచ్చి వ్యూహానికి ఇచ్చిన అధిక్యత ఆయన అనుమానం ద్వారా పోగొట్టుకున్నాడు మనం మాట ఇందులో ఏమి నేను డౌట్ పడ చాలా మంది థియాలజీలో చాలా మంది స్టూడెంట్స్ దీన్ని క్రిటికల్గా చేస్తుంటారు ఇది ఎంతమరకు కరెక్ట్ బ్రదర్ అంటే నీకు డౌట్ వచ్చింది ఇది ఎంత కరెక్ట్ బ్రదర్ ఈ వాక్యం దీన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవాలి బ్రదర్ ఇది ఇట్లా ఎట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చా అంటే నీకు ఖచ్చితంగా డౌట్స్ అప్పుడు ఆటోమేటిక్గా వాడు దూరుతాడు నీళ్ళు అప్పుడు పర్శుత్మ కొట్టుకుంటాడు ఉండలేడు ఇది ఖచ్చితంగా ఆయన ఆత్మావేశం చేత రాయబడింది మనుషులు కేవలం సాధనాలంతే ఆయన పాత్రలు రాసినంతే వారికి అనుగ్రహించబడ్డ ఆ తలంపు ప్రభు నుంచి అనిను కానీ నువ్వు దాన్ని స్వీకరించినప్పుడు ఖచ్చితంగా నీ హృదయంలో అది కార్యం చేస్తా ఉంది బుద్ధిని కనీకలతో బలైనటు ఏంటంటే సత్యం సగం అబద్ధంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ వాక్యాలు వెలగలేదు పరశురాధన పొందుకుంటున్నారు ఎందుకు పొందుకుంటున్నారు తెలుసా దయ్యాన్ని వెలగొట్టనీ పొందుకుంటున్నారు రోగులను స్వస్థపరచడానికి వెలగొట్టుకుంటున్నారు భాషల వరం కొరకు పొందుకుంటున్నారు పరశురాత్మ పరశురాత్మలు వస్తే అవన్నీ అనుగరించబడితే గ్రూపవార్లు ఎవరికి ఇష్టం ఎవరికి ఏది అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఆయన కానీ అంత కొరకు పొందుకుంటున్నారు పరశురాత్మ సత్యాన్ని అన్వేషించడం కొరకు పొందుకుంటలేరు గొప్ప జనం బుద్ధులేని కన్యకల్లాగా వాళ్ళు సత్యాన్ని అన్వేషించింటే వాళ్ళ దివిటలు వెలికాడి చివరికి కాబట్టి వాళ్ళ దివిటలు వెరగలేకపోయినాయి ఎందుకంటే నూనె ఏమైంది చివరికి వాళ్ళ దగ్గర సత్యం లేదు కాబట్టి ఐదవ వస్తున్న చూడండి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించిని నాకేం ఏం నేను అమాంతంగా ఎత్తబడతానులే మంచి మంచిగా నిద్రపోయారు గాణంగా అర్థమైందా వాళ్ళ బోధ బుధిలేని కన్యకలు వాళ్ళు భూతంలో బోధని స్వీకరించినారు ర్యాప్చర్ కల్ట్ బోధను స్వీకరించినారు కాబట్టి నాకేం కాదులే నాకంతా ఉందిలే నాకు డ్యూటీ ఉంది నా డ్యూటీ వెలుగుతూనే ఉంటుందిలే అని అనుకున్నారు కానీ ఎప్పుడైపోయిందో నూనె వాళ్ళకు గురి వాళ్ళ జీవితాలలో అర్థం చేసుకోండి పరశురాత్మ ఎంతగానో పోషిస్తూ ఉంటాడు ఎంతగానో బాధపడతా ఉంటాడు దీన్ని నేను సత్యంగా నడిపించినట్టు వీళ్ళు ఎందుకు రాలేకపోతున్నాను నేను జబర్దస్తి లేదు కదా సేవ జీవితంలో జబర్దస్తిగా ఎవరిని సత్యలంగా తీసుకోకపోవడం దేవుడు ఫ్రీ విల్ అంటాం ఏదైనా తోటలో పెట్టి ఆదాం ఫ్రీ విల్ ఇచ్చాడు మీ ఇష్టం ఏ పండు తింటే తినండి ఏ చెట్టుని ఆశ్రయిస్తారో ఆశ్రయించండి ఫ్రీ విల్ అంటాం దీన్ని ఆయన జబర్దస్తి చేశారు కదా వేరే మతాలలో ఉంటుంది జబర్దస్తి ఎందుకంటే జబర్దస్తి అనేది కాబట్టి మత మతం కాబట్టి కాబట్టి ఇక్కడ మటుకు ఫ్రీడమ్ ఇచ్చింది దేవుడు మనకి స్వేచ్ఛను తీర్మనించుకోవాలా అవును ఇది చెప్పబడింది కరెక్ట్ కాదా అని పరిశీలించాలా లేఖలో పరిశోధించడని ఎందుకు చెప్పాడు ఆయన ఇవి నీకు ఇవన్నీ బాగా అర్థమైనప్పుడు ఆయనను స్వీకరించగలరు కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి ఆయన ఆలస్యం చేస్తున్న రెండు సంవత్సరాలు అయింది కదా అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొని రండని కేక వినబడను పెద్ద శబ్దం పెద్ద కేక ఒకటేసారి వినిపిస్తుంది కదా తర్వాత ఎప్పుడు వినిపి అర్ధరాత్రి అన్నప్పుడు బాగా అర్థం చేసుకోండి శ్రమల కాలం చీకటి కాలం అవన్నీ మనం మిస్ కావద్దు సింబల్స్ మహాశ్రమల కాలం ఇప్పుడు మనం ఉంటుంది ఇంకొక వన్ టూ ఇయర్స్ లో విజృంభిస్తుంది ప్రపంచం అంతటా అది మనం చూస్తాం చెప్ప అది భయంకరమైన ఫోర్స్గా ఉంటుంది ఇప్పుడు అంతా సమాధానంగా ఉంది బాగా చేసుకోండి కానీ ఇది సమాధానము నిజమైన సమాధానం కాదు ఆ ముందు నిమ్మలంగా చూడండి అది ఇప్పుడు నెరవేరుతుంది ఇప్పుడు అంతా నిమ్మలంగా ఒక్కసారి వచ్చి కొడుతుంది వచ్చి కొట్టిందంటే ఎవరు గురితెరగిన సమయంలో జలపరాలి కొనిపోయాను అలాగునే మనసుకు రాక ప్రభుత్వం కాబట్టి దాని తర్వాత చెప్తుంది వాక్యం ఇరవై అధ్యాయంలో అప్పుడు ఆ కన్యకలు లేచి తమ దివిటిలను చక్కపరచుకుని పరిచేరి గానీ బుద్ధి లేని మా దివిటీలు ఆరిపోచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకీడని బుద్ధి గల వారిని అడిగిరి అందుకు బుద్ధి గల కన్యకలు మాకును ఇది చాలదేమో మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొను అని చెప్పేరి కాబట్టి బుద్ధి లేని కన్యకల దగ్గర సత్యం లేదు ఎందుకంటే వాళ్ళు మనుషుల బోధన ఆశ్రయించిన వారు భూతముల బోధన ఆశ్రయించిన వారు నికలైతుల బోధన ఆశ్రయించిన వారు అన్యుల బోధనను ఆశ్రయించిన వాళ్ళు కాబట్టి వారి దేవతలకు చేసినట్లు వీరి దేవునికి వాళ్ళు చేశారు వారి దేవతలను ఎట్లా వాళ్ళు ఆరాధించారు వీరి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు అందుకు దేవుడు వద్ద వారి దేవతలకు చేసినట్లు మీరు నాకు చేయకూడ అన్నాడు ద్వితీయోపదేశ కాని కానీ వాళ్ళు చేసారు ఇప్పుడు అంతా అంత నెరవేరుతుంది ఈ నెల స్టార్ట్ అయిందంటే అంత భూతంలో బోధ నికలైతల బోధ చెట్లని ఆరాధించడం చెట్లకి ప్రాధాన్యత ఇవ్వడం చెట్ల పాపం చేయడం ఇవన్నీ ఇప్పుడు చూస్తూ ఉంటాం వాళ్ళు చేసేరు పాత్య భద్ర కాలంలో దేవతకి చెట్టుని పెట్టారు చెట్టుని అలంకరించి దాన్ని పూజించారు వాళ్ళు నిర్మీయ గ్రంథాలు చూస్తాం మనం వాళ్ళు యుగ సమాప్తి అది నెరవేరుతుంది మనకి కాబట్టి ప్రపంచమంతటా బాహాటంగా నెరవేరుతుంది ఇంకో విషయంగా చెప్పాలంటే ఇది ఎంత వాతావరణానికి వ్యతిరేకమైన పండగ అంటే ఏ పండుగ అనే కానీ వాతావరణానికి వ్యతిరేకమైన ఎన్వైరాన్మెంట్ కి ఈ పండగ ఒక న్యూయార్క్ సిటీలోనే యాభై లక్షల చెట్లు నరికేస్తారు ఈ మంత్ ఒక్క సిటీలో యాభై లక్షల చెట్లు నరిక ఇంట్లో పెట్టుకోవడం అలంకరించుకుని చెట్లు అంటే వాతావరణం నాశనం చేసుకోవడం కాలుష్యం పెరిగిపోతూ ఉంటుంది రెయిన్స్ రాంగ్ టెంపరేచర్ పెరిగిపోతుంటది హీట్ పెరిగిపోతూ ఉంటుంది ఏసీలు పెడతాము ఏసీల ద్వారా ఇంకా హీట్ పెరిగిపోతూ ఉంటుంది పొల్యూషన్ ఇంకా అవుతూ ఓజోన్ లేయర్ తగ్గిపోతుంటది సూర్యరశ్మి ఎత్తుకు అయిపోతూ ఉంటుంది ఈ ప్లానెట్ అంతా వేడైపోతూ ఉంటుంది మళ్ళీ వేడైనప్పుడు భూకంపాలు రాక తప్పదు తుఫాను రాక తప్పదు లావాలు పొగక తప్పదు అవన్నీ శ్రమలు రాక తప్పదు నీళ్ళు లేవు కాబట్టి చెట్లు ఆహారం ఉండదు కరువు ఇవన్నీ చేతారా చేసుకుంటే కదా ఎవరు దానికి పాత్రుడు ఎవరు దానికి బాధ్యుడు వారి దేవతలకు వారు చేసినట్లు మీరు చేశారు కాబట్టి మీ చేతరం మీ మీదకి శిక్షణ తెప్పించుకుంటున్నారు గొప్ప జనం బుద్ధులేని తనమంటే అదే కదా కాబట్టి బుద్ధులేని కన్యకల దగ్గర నువ్వు లేదు వాళ్ళ దివిటిలో ఆరిపోతున్నాయి వాళ్ళ వాక్యం పనికిరాదు చివరి సత్యం వాక్యము నీ విశ్వాసాన్ని బలపరచదు వినట విశ్వాసం కలుగుతుంది అబద్దాన్ని వింటే విశ్వాసం కలుగుతుందా అబద్ధ బోధని విని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకి జవాబు వస్తుందా కాదు ఈ రోజు ఎందుకు ప్రాంతాలకు జవాబు రావట్లేదంటే అదే కారణం నువ్వు సగం సత్యం సగం అబద్దంలో ఉండి నువ్వు ఆయన ప్రార్థిస్తున్నావు సమరిస్తే తన అమ్మ మీరు తెలియని దాన్ని ప్రార్థిస్తున్నారు మేము తెలిసిన దాన్ని అందుకే దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించే ఆత్మతోను ఎందుకు చెప్పింది చెప్పండి ఉత్త ఆత్మలో ఆరాధిస్తే ఆత్మతోను సత్యంతోను ఆరాధించమన్నాడు అంటే పర్షాతో పొందుకున్నవాడు సత్యంలోకి బయలుదేరాలా సత్యంలోనికి వెళ్ళిపోను ప్రతిదీ సత్యంలో పరిశీలించల ప్రవ్వ ఇది ఎంత మరకు నిజమైనా నాకు చూపించు ప్రవ్వ నువ్వు తప్ప నాకు గౌరు చూపించారు ప్రవ్వా అన్న ప్రార్థన మనకు అవసరం బుద్ధి గల కనేకలు నేర్చుకున్నారు సత్యాన్ని గ్రహించినారు కాబట్టి వాళ్ళ వాళ్ళకి తగిన ప్రతిఫలం వాళ్ళు పొందుకున్నారు ఏం పొందుకున్నారు చూడండి ఇప్పుడు పెళ్లి కుమారుడు వచ్చెను అప్పుడు సిద్ధపడి ఉన్న వారు కూడా పెళ్లి మిందుకు లోపలికి పోయి అంతటా తలుపులు వేయబడను ఎవ్వరు తెలియదారు తలుపులు ఎవ్వరు తెలియలేదు తలుపులు ఆయన ఆయన వేసిన తలుపులు ఎవ్వరు తెరవరు బుద్ధి గల వారే లోపలున్నారు స్వాగర్ చేసుకోండి నోవాహో కుటుంబము బుద్ధిగల కుటుంబం కాబట్టి లోపల తలుపులు వేయబడ్డాయి బయట బుద్ధి లేని వాళ్ళు ఒకసారి నెరవేరింది పాత నిబంధన ఇప్పుడు చివరికి నెరవేరబోతుంది మా బబులోరికి కొనిపోబడ్డప్పుడు కూడా రెండోసారి నెరవేరింది బుద్ధి లేని చచ్చిపోతారు బుద్ధిగల చెరపట్టబడిపోతారు అందులో ధాన్యాలు శ్రేషన్ అట్లా చాలా మంది ఉంటారు నేహమ్యా వీళ్ళందరుంటారు ఆ కాల ఆ కాలంలో మూడవసారి మన కాలంలో నెరవేరుతుంది బాహటంగా ప్రపంచం అంతటా తలుపులు వేయబడను ఆ తరువాత తక్కిన కనికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపులు తీయమని అడగగా అతడు మిమ్మును నేను ఎరుగను చూసినరా మీరు కన్యకలే కదా అంటే మీరు పరిశుద్ధంగానే ఉన్నారు కదా మీరు రక్షిపబడ్డవారే కదా ఆయనను నేను మిమ్మల్ని ఎరగనని ఎందుకన్నాడు చెప్పండి ఇంకొక గుంపులతో కూడా అంటాడు నేను మిమ్మల్ని ఎరగను రెండు రెండు విషయాలు మొదటి రెండు గుంపులతో కూడా అది అంటాడు నేను మిమ్మల్ని ఎవరు నేను మిమ్మల్ని ఎరగను సర్పములు తేళ్లు కూడా వచ్చి ప్రవ్వా ప్రవ్వా నీ నాన్న ప్రవచించలేదా నీ నాన్న రోగులను స్వస్థపరచలేదా దయమే మిల్లగొట్లేదా అది చేయలేదా ఇది అక్రమము చేయవారులారా మీరు ఎవరో నాకు తెలియదు మీరు ఎవరు నాకు తెలియదు గొప్ప జనం గురించి కూడా ఎదురు చెప్తున్నాడు ఇక్కడ మీరు ఎందుకు నాకు తెలియదు మీ దగ్గర నా వాక్యం లేదు మీ దగ్గర నా ఆత్మ పనిచేయలేదు నా ఆత్మ ఎన్నిసార్లు వచ్చిన మీరు నాకు తెలుకరించారు అంటే నేను ఎన్నిసార్లు మీకు సత్యం బయలుపరచ బయలుపరిచినా ఎంత మంది ధర ప్రకటించినా మీరు వాటిని తోసుకొచ్చారు నిద్రించారు ఆరా జిందగీ నిద్రించడం అంటే ఆరాం జిందగీ కంఫర్టబుల్ లైఫ్ నిద్ర అంటాం ఎవరైనా చూపించింది ఒక పూటి కూటి కొరకు తన జ్యేష్ఠతకు హక్కును అమ్ముకున్న ఏషావు వంటి భ్రష్టులు మీలో ఉంటారేమో చేసుకోండి ఏషావు ఏం చేసేడు సుఖానుభవాన్ని ఆశ్రయించాడు అది మనం చూస్తాం అక్కడ కాబట్టి నిద్రించడము అనేది సుఖానికి సంబంధించి బుద్ధి తనము సుఖానికి సంబంధించి బుద్ధి ఎప్పుడు వస్తుందా ఉపద్రవం కనిపెట్టుకుంటుంటాడు వస్తే తప్పించుకుంటాడు వాడి విధానం అది కాబట్టి మనం వీటన్నిటినీ గ్రహించి తప్పించుకోవాలా ఆ దినము చాలా జాగ్రత్తగా పరిశీలించాలా ఆత్మలో మేల్కోవాలా ఆయన వచ్చే టైం అతడు మిమ్మును నేను ఎరుగను అని మీతో నిశ్చయంగా చెప్తున్నా నన్ను ఆ దిన గడి మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి మెలకువగా ఉండు ప్రతిక్షణం మేల్కోవాలా మనం ఆత్మలో మేల్కోవాలా ఈ వాక్యాలు నిన్ను నేను మేల్ మేల్కుండేటట్టు చెయ్యాలా నువ్వు నీ బయట రావాలంటే వాక్యాలు నిన్ను హెచ్చరిస్తానలా ప్రతిక్షణం ఆ అవకాశం పోగొట్టుకోవద్దు నువ్వు గెస్ట్ లాగా వచ్చి కూర్చుంటావా చివరి గొప్ప జనం అందరూ చివరికి గెస్ట్ లాగా వాక్యం చూపిస్తుంది నేను ఇంకా మీకు ఆ తర్వాత ఇంకొక వాక్యం ఉందని తర్వాత చూపిస్తే ఇప్పుడు చూపించాను కానీ షిప్పింగ్ అన్నప్పుడు కత్తివాత కుల ఒకటి తర్వాత చివరికి పెండి విందు శాలకి రావడం శవమై అంటే మరణించి హతసాక్షులై లెక్కకు మించిన వాళ్ళు వీళ్ళందరూ ఎవరు అంటే మహాశమలలో గొరపిల్ల రక్తంలో వాళ్ళ వస్త్రాలు గుత్తుకొని వచ్చిన వారు అని దూత చెప్తున్నాడు యోహాను భక్తునికి ఎవరూ చూసిన మన వాక్యం వీళ్ళందరూ దానికి సంబంధించి చివరికి వచ్చి పెండ్లి విందులో గేస్త లాగా కూర్చుంటున్నారు అందుకే వీళ్ళు ఏ రీతిగా షాక్ ఇక్కడ ఉంది వాక్యం వీళ్ళు అమ్మువారు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కోని చెప్పినట్లు వాళ్ళు గీదులలో పోయినారని మనము ఎక్కడ చూస్తాం పరమగీతంలలో చూస్తాం కదా పరమగీతంలో చూస్తాం శునమీరాలు గురించి ఆమె భారంగా నిద్రమత్తులో ఉండి నిద్రపోతూ ఉంటుంది మంచం మీద తన ప్రియుడు వచ్చి తలుపు కొడుతూ ఉంటాడు ఎంత కొట్టినా తీయ చూడండి ఈ విషయం బాగా అంత తలుపు కొట్టడం అంటే నిజంగా ఇంటికి తలుపు కొట్టడం కాదు నీ వాక్యమే మన ప్రభు వాక్యం కాబట్టి ఆ వాక్యం నేను ప్రతిసారి గోచరి హెచ్చరిస్తా ఉంటది కలుపు కొట్టడం అంటే హెచ్చరించడం జాగ్రత్తగా మేల్కున్నవా తొలగది నేను వస్తాను మీ ఇంట్లోకి వస్తాను నీతో పాటు బస చేస్తాను నీతో విందు చేస్తాను ఇంట్లో రాసుకుంటాను క్రైస్ట్ ఈస్ ది అన్సీన్ గెస్ట్ ఆఫ్ దిస్ హౌస్ అని రాస్తాను అటు రాస్తున్నంత మాత్రాన ఆయన గెస్ట్ అవుతాడా అటు గెస్ట్ అవుతాడు బొమ్మ రాస్తున్నంత మాత్రానా అన్సీన్ గెస్ట్ అట్ ఎవ్రీ ఏదో అక్కడ క్రైస్ట్ ఈస్ ది అన్సీన్ క్రైస్ట్ ఈస్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్ కాదు అది ఒక వేరే వాక్యం ఇక్కడ రాస్తారు ఈజ్ అన్సీన్ గెస్ట్ అట్ ద టేబుల్ ఇట్లా ఏదో ఉంటది అంటే మేము ఆహారం తింటుంటే మా తప్పకున్నాడు అని ఏదో రాసుకుంటారు అక్కడ వాక్యం ఇంగ్లీష్ లో ఉంటుంది నేను ఎక్కడ చూసిన కానీ అతను రాస్తున్నంత మాత్రాన ఆయన రాడు ఈ విష భారతీ హృదయలో రాసుకోవాలా అదే ఈ వాక్యం గెచ్చరిస్తుంది బుద్ధిని కన్యకలు ఎందుకు ఆ ఆధిక్యత పోగొట్టుకోవచ్చు వచ్చింది ఆ ఎందుకు ఆ నిద్రమత్తలో ఉన్నారు వీళ్ళందరు నిద్రమతలో ఉన్నారు పండుకొని తలుపు కొడుతున్నాడు అని ఎండకి వానకి తడుస్తున్నాసి ప్రకళంగా కలిగిస్తాం అనే ఎండకి వానకి తడుస్తూ తలుపు కొడతాడు నీ హృదయాన్ని తలుపు ఎద్దా ఏసు నిలబడి కొడతా ఉంటే ఎంతసేపు నిలబెడతాడు ఎంతసేపు నిలబెట్టి అనేది ఏడిపిస్తావనుంది ఎంతసేపు నిలబెట్టి శునిమిరాలు మత్తులో ఉంది నిద్ర మత్తుల్లో లేని స్థితిలో ఉంది ఎందుకు మత్తు అబద్ధ మత్తుకు సాదృశ్యం ఎందుకంటే పులిసి ద్రాక్ష రసమే కదా మత్తు ద్రాక్ష రసం పులిసిపోతేనే రోడ్ల మీద అమ్మేది బాటిల్స్లో వైన్ ఏమేమో పేర్లు పెడతారు దానికి విస్కీ అని వైన్ అని ఏమైనా పెడతా ఉంటారు పులిసిపోయిందే కదా పులిసిపోయిన వాక్యం అంటే సత్యం లేని వాక్యం అర్థం అబద్ధ వాక్యం అది ప్రకృతి సహజంగా ఇది ఆత్మీయంగా ఆ పులిసిపోయిన ద్రాక్షరసము తాగి మత్తుగా పండుకుంది శనగరా పెళ్లి వచ్చి తలుపు కొడుతుంటే ఆయన తెరవలేసేస్తుంది ఆయన కొట్టి కొట్టి కొట్టి వెళ్ళిపోయింది అదే వాక్యం చూస్తామనమాట ఆయన ఎంతసేపు కొట్టి వేలిపోయినాక అప్పుడు నిద్ర మత నుంచి మేలుకొని కలిపి తెరిచి చూస్తే నా ప్రియుడు ఏ రోడ్ల మీద పోతుంది రోడ్ల మీద పోతే నా ప్రియుని కొరకు నేను వెతుకుతుంటే నన్ను వీధులలో తుంటరి వాళ్ళు పట్టుకుని కొట్టిండ్రని చెప్తాను ఆయన బాధ తక్కుతా ఉంటది దేవుని సన్నిధిలో బుద్ధులేని కన్యాయకలు దెబ్బలు తిని మరణిస్తారు హత సాక్షులు అవుతారు ఇవన్నీ అతికినట్లున్నాయి వాక్యాలు చూడండి ఆయన ఎంత జ్ఞానవంతుడు మన ప్రభు ఎంత జ్ఞానవంతుడన్న విషయము ఈ వాక్యాలన్నీ జ్ఞాపకం చేస్తున్నాయి ఆయన బిడ్డలం మనము మనకి ఈ జ్ఞానం అవసరం క్రీస్తుని ధరించుకోవడం అంటే అర్థం అదే కదా మెట్టుకు క్రీస్తుని ధరించుకున్నది క్రీస్తు కలిగిన మనసు మీరును ధరించడి అని ఇదే ఆయన జ్ఞానవంతుడు ఒక్కడు లేడు ఉంటే ఉంటాను పోల్చుతాం కదా లేడు పోల్చడానికి ఆయన అటువంటి దేవుడు ఒకడు లేడు అటువంటి రక్షకుడు ఒక్కడు లేడు ఈ మొదలు విప్పవ యోగ్యత ఆయన ఒక్కనికే ఉంది గొర్ర పిల్లకి తప్ప ఎవరికి లేదు ఆయన విప్పిండి కాబట్టి నువ్వు చూడగలుగుతున్నావు ఈరోజు లేకపోతే ఇవి ఎప్పటికీ మనకు అర్థం కావచ్చు కొంచెం త్వరగా నేను వాక్యాలు మీకు చూపించేసి ముగిస్తాను లేవియా కాండంలో ఒక వాక్యం ఉంది ఈ వాక్యం నీకు అర్థం కావాల ఈరోజు అర్థం అయిపోతే నేను అనుకుంట బహుశా రెండవ బోరకు సంబంధించిన బోధం మనం ముగిస్తాం ఈరోజు లేవియా కాండము ఇరవై అధ్యాయం సాధారణంగా మనం చూడము ఈ అధ్యాయం ఈ పుస్తకం కానీ చాలా ఆశ్చర్యకరమైన విషయాలైన నేను ఈ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ పుస్తకంలో సేవ జీవితంలో నువ్వు నాకు ఇది వర్తించాలనుకుంటున్నావు న్యూ టెస్ట్మెంట్ కాలంలో నేను అనేసి కానీ ఇవన్నీ ఇవి బేసిక్స్ ఇక్కడ నుంచి నువ్వు అడ్వాన్స్గా పోవాల న్యూ టెస్ట్మెంట్ అడ్వాన్స్గా ఉంటుంది ఇరవై అధ్యాయము ముప్పై ఒకటో నుంచి కొన్ని వ్యాఖ్యాలు ఇస్తాం మేము కొంచెం స్పీడ్గా చదువుతాం ఇరవైనండి నా మనసు మీ అసహ్యపడును ఎప్పుడు తినుగలాగా ఉంటే అక్కడ దానికి ముందు మనస్సు మీ అందు అసహ్యపడను నేను మీ పట్టణములను పాడు చేసేదను అంటే మతపరమైన చూద్దాం మీ పరిశుభ్ర స్థలమును పాడు చేసేదను ఎవరు చేస్తా అంటాడు మన ప్రభు మీ సువాసన వాటి సువాసనను ఆగ్రణింపను స్వీకరించను నేనే మీ దేశంను పాడు తర్వాత దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడేదరు జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టి మీ వెంట కత్తి దూసేదను ఆయన కత్తి పంపిస్తాను మీ దేశము పాడైపోవును మీ పఠనములు పాడపడును మీరు మీ శత్రువుల దేశంలో ఉండగా మీ దేశము పాడయిన దీని పాడయుం నివసింపించినప్పుడు అది విశ్రాంతి కాలంలో పొందకపోయిన విశ్రాంతిని అది పాడయుండు దినములను అనుభవించును మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశంలో ఉండగా వారి హృదయంలో అధైర్యము పుట్టించెదను భయం ఎందుకు వస్తే ప్రభుబుతిస్తాడు కొట్టుకొని పోచున్న ఆకు చప్పుడు వారిని తరుమును భయం ఎవరు తరుముతరు కొట్టుకొని పోచున్న ఆకు ఎండిపైన ఆకులవి కడ్గము ఎదుట నుండి పారిపోయినట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయేదరు తరుము లేకయే పడెదరు తరుమువాడు లేకయే వారు కడ్గమును చూచినట్టుగా ఒకరి మీద ఒకడు పడేదరు మీ శత్రువుల ఎదుట మీరు నిల్వలేకపోయేదరు మీరు జనముగా నుండక నశించేదరు మీ శత్రువుల దేశము మిమ్మల్ని తినివేయను అంటే అనులేలు సర్పేళ్లు మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశంలో తమ దోషములను బట్టి క్షీణించిపోయేదరు మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషమును బట్టి క్షీణించేదరు క్షీణించిపోతారు వీళ్ళందరు అంటే మరణం వాళ్ళ ప్రాణం వెళ్ళిపోతుంది వాళ్ళలోంచి వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును నా తమ దోషమును తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితి నేను తమకు విరోధముగా నడిచితి అనియు తమ శత్రు దేశంలోనికి తమను రప్పించితి అనియు ఒప్పుకొని ఎడలా చూడండి లోబడిని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండనను అనుభవించి ఒప్పుకొనిన ఎడలా గొప్ప అదే నేను మీకు ఎన్నిసార్లు చూపించిన వీళ్ళు మరణిస్తప్పుడు కత్తులు వాళ్ళ మీద ప్రవ్వా ఇంతకాలం తప్పు చేసినాం ప్రవ్వా మాకు ఎన్నిసార్లు మీరు సత్యం బయలుపరిచినా మేము దాన్ని ధృణీకరించినాం ప్రవ్వా మేము నమ్ముకున్న బోధనే కరెక్ట్ అనుకున్నాం ప్రవ్వా మేము నమ్ముకున్న సంఘమే కరెక్ట్ అనుకున్నాం ప్రవ్వా కానీ మీరే సత్యవంతుడు మాకు తగిన శిక్ష సరైంది ప్రవ్వా అని ఒప్పుకొని వాళ్ళు కష్టతపడి అప్పుడు వాళ్ళ పాపాలు ఒప్పుకుంటున్నారు అప్పుడు వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళ జీవితాలు ప్రభుకి సమర్పించుకుంటున్నారు ఇది నెరవేరే టైం ఆయన ఎందుకు ముందుగానే హెచ్చరించండు భవిష్యత్తులో ఇది నెరవేరబోతుంది కాబట్టి అని కానీ చూడండి ఇక్కడ ఇరవై రెండవ వర్షంలో ఆయన తన వాదన జ్ఞాపకం చేస్తున్నాడు నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకుందును నేను ఇసాకుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును నేను అబ్రహాం చేసిన నా నిబంధనను జ్ఞాపకం చేసి చూడండి ఇది ఉల్టా ఉంది కదా అబ్రహాము ఇసాకు యాకోబు కదా సీక్వెన్స్ అబ్రహాము కుమరుడు ఇసాకు ఇసాకు కుమరుడు రివర్స్ చూడండి మీకు అర్థమవుతుందా ఆయన దృష్టిలో టైం నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన ఆయన టైం ముందుకు వెనకలికి పోతా ఉంటది కాబట్టి రివర్స్ ఆర్డర్ లో పోతుంది ఇక్కడ చూడండి ఇప్పుడు టైం అంటే మన కాలంకి వచ్చింది అని చెప్తున్నాడు నేను యాకబుతో చేసిన నా నిబంధనను ఇసాకుతో చేసిన నిబంధనను అబ్రామ్ చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుందిను ఆ దేశంను కూడా జ్ఞాపకం చేసుకుందిను ఏ దేశము గొప్ప జనం గొప్ప చేసుకుంటా అంటున్నాడు ఆయన ఆయన హృదయము అక్కడ ఉంది అన్న విషయము ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి చూడండి ఏందా వాగ్దానం ఎవరైనా చెప్పగలరా ఏందా వాగ్దానం ఏందా నిబంధన పాత నిబంధన కృత నిబంధన ఏందా చెప్పండి నిబంధన అంటే ఏది ఒడంపడిక ప్రభు వడంపడిక చేసిండు మీ పాపంలని నేను క్షమించి మీ బిల్లలుగా నేను మిమ్మల్ని నేను నా కుమార్తెలు కుమారులాగా స్వీకరిస్తాను అన్న వాగ్దానం అది మీ పాపాలను క్షమించేవాడు నేనే అని ఆయన వాగ్దానం చేస్తుండే మనల్ని తనతో పాటు సమాధాన పరచుకుంటున్నాడు అనేది నిబంధన సంబంధించి కాబట్టి అది మనం ఎక్కడ చూస్తాం దాని గ్రంథంలో చూస్తాం కదా నేను ఈరోజు చూపించినది ఎందుకంటే మన వాక్యం అయితే వెళ్ళిపోతుంది దాని గ్రంథంలో ఆయన డెబ్బై వారాలకు సంబంధించిన ప్రవచం ఒకటి ఉంటుంది అక్కడ అరవై తొమ్మిదవ వారం నుంచి స్టార్ట్ అవుతుంది అరవై తొమ్మిదవ వారంలో మన ప్రభు మరణం గురించి ఉంటుంది అక్కడ అరవై తొమ్మిదవ వారం నుంచి ఆరు దినాలు మనం అంటే శుక్రవారం వరకు అరవై వారం ఆరంభం అంటే సండే మొదలుకొని ఫ్రైడే వరకు ఆయన సంబంధించిన విశాఖ అక్కడ ఆయన అనేకులతో తను నిబంధన చేసుకుంటాడని ఉంది అక్కడ వాక్యం అంటే అనేకులని సమాధాన పరచుకుంటాడని ఉంది మెసయ తెగవేయబడడం అనే ఉంది అక్కడ అంటే మెస్సయ కట్ ఆఫ్ కావడం అంటే మన అక్కడ ఉంది అక్కడనే వాక్యం మీరు ఏంటి మనకు చూడ చూపించాను మెస్సయ చనిపోవడం అనేది అక్కడ ఉంటుంది అరవై వారం అంటే డెబ్బై వారం ఎండింగ్ లో డెబ్బై వారంలో ఆయన మరణించడము అనేకులతో ఆయన అనేకులను ఆయనతో సమాధాన పరచుకోవడం అంటే ఆ డెబ్బై వారం నుంచి ఈ లోకమంతా ఆయన మరణాన్ని స్వీకరించిన వాళ్ళు ఆయనే రక్షకుడిని స్వీకరించిన వాళ్ళు తమ నోటి ద్వారా పాపములు ఒప్పుకున్న వారు ఆయన్నే రక్షకుణాన్ని స్వీకరించిన వారు జీవితాలలో సమాధానం వస్తుంది అదే నిబంధన ఆ నిబంధన అక్కడ ఆరంభమై ఈ రోజు వరకు మన మధ్యలో ఉన్నదన్న విషయం అక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి ముప్పై తొమ్మిదో చూడండి లీవియా కాండంలో ముప్పై తొమ్మిదో వర్షంలో ఫార్టీ ముప్పై ము నలభై మూడో వర్షంలో చివరికి వాళ్ళు విశ్రాంతి దినములను అనుభవించుతారు చివరికి వాళ్ళు విశ్రాంతి అనుభవం అంతవరకు వాళ్ళకు విశ్రాంతి లేదు ఆచారబద్ధంగా విశాంతి నాన్ని ఆశ్రయించారు అనుభవించరు కానీ వాళ్ళు సత్యంగా విశాంతి అనుభవించలేదు వాళ్ళందరూ క్షీణ అక్కడ అదే వాక్యం ఉంది అంత పాడైపోయాక ముప్పై నలభై మూడో దినములను అనుభవించుతారు చివరికి వాళ్ళకి విశ్రాంతి వస్తుంది ఎందుకు ప్రభువే విశ్రాంతి దినం విశ్రాంతి దినానికి అధిపత్యం మన ప్రభువు కాబట్టి ఆ దినం వాళ్ళు విశ్రాంతిని అనుభవిస్తారు అన్న విషయాన్ని అక్కడ ప్రభు జ్ఞాపం చేస్తుండే ఎప్పుడు ఎప్పుడైతే నువ్వు నీ అతిక్రమాలను ఒప్పుకున్నప్పుడే అంతే కదా నలభై అనగా లోబడిన తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతి దండనను అనుభవించితిమని ఒప్పుకొని హతసాక్షులు అవుతప్పుడు మాకు తగిన శాస్తి జరిగింది బ్రవ్వా మమ్మల్ని క్షమించింది అని వాళ్ళు ఒప్పుకుంటారు అప్పుడు దాని తర్వాతనే వాళ్ళకి ఆయన విశ్రాంతిని అనుగ్రహిస్తాడు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు చూడండి మీరు ఇంటికి పోయినాక చూడండి దాని గందం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షంలో ఆ వాగ్దానం మన ప్రభు అనుదిన బలులని ఆపేసేవాడు ఆయననే ప్రపంచంలో బోధంతా సైతాను ఆపేసంది బోధ కానీ అనుదిన బలులని ఆపేసేవాడు మన ప్రభు ఆయన మరణం ద్వారా ఆయన మరణించినాక అనుద బలు ఆగిపోయినాయి ఈరోజు లేవు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనుద బలు లేవు వాటిని నిలిపేసిన వాడు మన ప్రభు అన్న విషయం అక్కడ వాక్యం ఇది తొమ్మిదవ అధ్యాయంలో అవి చూస్తాం మనం ఇరవై అధ్యాయంలో ఆయన అనేకులను ఆయనతో సమాధాన పరచుకున్నాడు ఆ వాక్యం మనం అక్కడ చూస్తాము ఇవన్నీ చివరికి ఏం జరుగుతుంది అన్న ఇక్కడ జ్ఞాపకం చేయబడింది ఈ వాక్యాలు నేను మీకు చూపించి ముగించేస్తాను దాంతో రెండవ బూరకు సంబంధించిన బోధ ముగిస్తాం మనం ఎహెచ్కల్ గ్రంథము నలభై ఐదవ అధ్యాయంలో ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడన్న విషయం ఇక్కడ చెప్పబడింది తన మందిరాన్ని తన పరిశుద్ధ స్థలాన్ని ఎందుకు పాడు చేస్తా నేను మీ దేశం పాడు చేసిన తర్వాత ఎందుకు పాడు చేస్తా అంటున్నాడు మీ ఉన్నత స్థలం పాడు చేసి మీ మిగిలిన పడగొట్టదు మీ బను పిలువను మీ పరిశుద్ధ స్థలమును పాడు ఎందుకు అది చెడిపోయింది కాబట్టి మీ పరిశుద్ధం పాడు చేసింది ఇప్పుడు చూడండి నలభై అధ్యాయము ఎహెచ్కల గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నే మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడను తీసుకుని ఆ పరుశుధలం నిమిత్తము పాప పరిహారవలను ఎటనగా యాజకుడు పాప బలి పశువు రక్తము కొంచెం తీసి మందిరపు ద్వారబంధముల మీదను బలిటపు చూరు బలిపిటపు చూరు చూరు నాలుగు మూలల మీదను లోపటి ఆవరణము వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలను ఎందుకు ఆ రీతిగా ప్రోక్షించడం వలన మందిరము శుద్ధీకరించబడుతుంది ఆయన రక్తంలో వీళ్ళందరూ వాళ్ళ జీవితాలు గుర్తుకున్నప్పుడు శుద్ధీకరింపబడతారు కాబట్టి మందిరము శుద్ధీకరింపబడడం కొరకు ఇవంతా చేస్తుండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఇప్పుడు అదంతా అపవిత్రంతో నిండింది అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇస్రాయల్ ప్రజలకి క్యాలెండర్ వేరేగా ఉంటుంది వాళ్ళకి మార్చ్ ఏప్రిల్ మధ్యలో మొదటి నెల అబీబు దాన్ని వాళ్ళ భాషలో మార్చ్ ఏప్రిల్ మధ్యలో స్టార్ట్ అయ్యేదాన్ని మొదటి నెల కరాలి ఆ రీతిగా క్యాల్కులేట్ చేసుకుంటే మన ప్రభు పుట్టినది సెప్టెంబర్లు ఉంటుంది డిసెంబర్ ఉండదు సరే అవన్నీ మనం ఇప్పుడు ఆ డైరెక్షన్కి పోవద్దు వాక్యంలో ఈ వాక్యాన్ని ముగించుకుంటాం చూడండి కాబట్టి మందిరాన్ని శుద్ధీకరించడం కొరకు ఇవన్నీ నెరవేరుతున్నాయి అది అపవిత్రంగా అయిపోయింది దాన్ని శుద్ధీకరించడం కొరకు దేవుడు ఇవన్నీ మనకు చూపిస్తుంది ఇప్పుడు యుగ సమాప్తిలో అది శుద్ధీకరింపబడాలి ప్రపంచమంతట రెండవ కొరింతలు రాసిన పత్రికల్లో ఆ ఒక వ్యాక్యాన్ని మీకు చూపించేసి ముగిస్తాను రెండవ కొరింతలు రాసిన పత్రిక అధ్యాయము పదహారవ వచనం చూడండి దేవుని ఆలయము నాకు విగ్రహములతో ఏమీ పొందిక మనము జీవం దేవుని ఆలయమున్నాము అందుకు దేవుడి ఇలాగ సెలవిస్తున్నాడు నేను వారిలో నివసించి సంచలించును నేను వారి దేవుడిన వారు నా ప్రజల కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు అపవిత్రమైన దానిని ముట్టకుడి అని ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును మీకు తండ్రినే మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందరు అని సర్వశక్తి గల ప్రభువు చూపుచున్నాడు ఇవన్నీ చివరికి నెరవేరేడి మందిరము క్లీన్ అయినాక అది కడగబడినాక అప్పుడు ఆయన మన మధ్యలో నివసిస్తాడు అంతవరకు నివసించాడు మనం వర్షం చేస్తూ ఉంటాం గంట గడ్డలు పాటలు పడుతూ ఉంటాం కానీ నువ్వు ఏర్పరచుకున్న నీ యొక్క ఆ యొక్క జీవితము అబద్ధ దర్శనాలు అబద్ధ బోధలు ఆయనని దూరపరుస్తూ ఉంటాయి బుధలినితనం అంటే అదే కదా సంబంధించి కాబట్టి మనం మటుకు ఏం తీర్మానించుకున్నాం చూడండి ఐదవ అధ్యాయం కొనతెల్లి రాష్ట్ర పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం కాబట్టి మనం ఎట్లా జీవించాలా ఈరోజు నుంచి వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే నడుచుకున్న వెలిచూపు అంటే ఏం చెప్పండి ఎక్కడ కనిపిస్తా కనుక లైట్ ఉంది అనుకో ఎక్కడ లైట్ ఉంటే అక్కడ వర్గిస్తా ఉంటాం కదా అది వెలిచూపు అంటాం అంటే శరీరంగా అనర్థం వెలిచూపు అంటే శారీరకంగా పోవడం శారీరకంగా మనం నడవద్దు అని వాక్యం చెప్తుంది ఎట్లా రావాలంట విశ్వాసము వలన ఇక మీదట వెలిచూపు వలన గాక విశ్వాసం వలన నడుచుకుని చున్నాము ఇక మీద నుంచి గనక ఈ దేహంలో నివసించున్నంత కాలము ప్రభు నాకు దూరంగా ఉన్నామని ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ఉన్నాము సరే ఇవన్నీ మీకు బాగా అర్థమవుతాయి కానీ ముఖ్యంగా ఏంటంటే వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అని ఉంది ఇంగ్లీష్లో డోంట్ వాక్ బై సైట్ అంటే నీ కళ్ళతో నడవద్దు అంటే నీ కండ కనిపించేదాని ప్రకారంగా నడవద్దు అంటే శారీరకంగా నడవద్దు కానీ విశ్వాసంలో నడవాలా అని వాక్యాన్ని జ్ఞాపం చేస్తుంది కాబట్టి చూడండి ఇక్కడ కూడా జ్ఞాపం చేస్తుంటాడు శారీరకంగా ఉండకండి ఆత్మీయంగా ఉండండి అని చెప్తాడు కాబట్టి మనము అరింత ఉన్నంత కాలము ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఉంటాడు ఆయన మహిమపరిచేలాగానే మనం జీవించాలా విశ్వాసంలోనే ఆయనకి ఇష్టలుగా ఉండగలం మనం కదా విశ్వాసంలోనే వాడు ఎవడు ఇష్టంగా ఉంటున్నాడు ప్రభుత్వం కాబట్టి ఆయనకి ఇష్టాలుగా ఉండాలంటే మనము విశ్వాసంలోనే నడవాలి రోజు నుంచి అటువంటి కృపా భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తున్నాం వచ్చే వారము మూడవ బూరకు సంబంధించిన బోధలు మనం గ్రహించబోతున్నాం ప్రార్థిస్తాం కళ్ళు వస్తుంది పరసతురగు దే దేవ మీకు ఎంతో వదనాలైనా మహోన్నతుడ మీకెంతో వదనాల్సితున్న స్తోలు ప్రవ్వా రెండవ బూరకు సంబంధించిన బోధల్ని మీరు ముగించుకున్నాం నైనా కానీ అవి ముగించుకునేవి కావు అవి తిరిగి తిరిగి చూసుకోవాల్సిన విషయాలు ప్రభావ మా జీవితాలలో వాటిని తిరిగి ధ్యానించాలా ప్రభా అవి నెరవేరుతున్నాయి ప్రపంచం మా కాలానికి సంపూర్తి అవుతున్నాయి అందరూ షిప్పింగ్ చేసుకుంటున్నారు ప్రవ్వ అంత బిజినెస్ తో కూడింది ప్రవ్వా మతపరమైన జీవితం ఈరోజు మృతదేహాలతో నిండి ఉంది ప్రభు ఈరోజు పీనుగ ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవునని మీరు హెచ్చరించినారు ఇవన్నీ ఎక్కడ నెరవేర్తాయి ఎప్పుడు నెరవేరుతాయి ప్రవ్వా అంటే పీనుగా ఎక్కడ ఉండునో గద్దలు అక్కడ పోగవునారు ప్రవ్వా యుగ సమాప్తిలో మతపరమైన జీవితము పీనుగుతో పోల్చబడింది ఈరోజు ఎక్కడ చేసినా పీనుగని సగం సత్యం సగం అబద్ధంలో వాళ్ళు మరణించినారు ప్రవ్వా ఏజకల్ గ్రంథాలు మీరు చూపించినట్లు లోయలోని ఎముకల కలవలే ఉన్నారు ప్రభా వాళ్ళు వారి మీదికి ఆత్మ ఊదే కాలంకి మేము సిద్ధమవుతున్నాం మేము ప్రయాసపడుతూ ఊదుతున్నాం నైనా వాక్ మీ యొక్క వాక్యాన్ని వాళ్ళ జీవితాలలో వాళ్ళందరూ జీవించాలా అన్న తపన ఆసక్తి మీలో ఉందినైనా అదే ఆత్మని మేం పొందుకున్నాం ప్రవ్వా ఇవన్నీ మేం వాళ్ళకి చూపించి వాళ్ళని లేవనెత్తాలా ప్రవ్వ వాళ్ళ నిద్ర నుంచి వాళ్ళని మేలుకొంపు చేయాలా ప్రవ్వా మీరే వాళ్ళని ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం మేం మటుకు ఇవన్నీ చూపిస్తున్నాం వాళ్ళకి మీరే ఆకరించుకోలే ప్రవ్వ లేకపోతే వాళ్ళందరూ నశించుకోతారు ఆయన నారకానికి వెళ్తారు ఎవరు నశించుకోవడం మీకు ఇష్టం లేదు వాళ్ళందరూ పశ్చాత్తపడి శ్రమలలో కన్నీరు విడుస్తూ ప్రవ్వా మమ్మల్ని క్షమించి మేము చేసిన తప్పు మేము మీ యొక్క వాక్యాన్ని త్రునీకరించినాం ప్రవ్వా అని ఎంతగానో ఘోషిస్తున్నారు ప్రవ్వా వాళ్ళ కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాం లక్షా నలభై నాలుగు వేల మందిని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపులా తీసి నడిపించి సురక్షితగా ఇంటికి చేర్చమని రానయ్యున్న ఏస్తు క్రీస్తు పరిషుద్ధ నామం తండ్రి ఆమె మన పరమైన ఏసుక్రీస్తు కృప సమాధానాన్ని మనందరికీ సదాకాలంతో